స్థువైస్త వేదై సాంగ పదక్రమోపనిషదై గాయణ తీయం సామగ్యావస్థితద్గతే మనస పశ్యం యోగిన యంతం విదు సురా దేవాయ తస్మైన్నమా కృష్ణాయ వాసువాయ దకీ నందనాయ నందగోపకుమరాయ గోవిందాయ నమో నమ ఆత్మబంధువుల సకల చరాచర భూత ప్రపంచంలో సాక్షిమాత్రుడై ప్రకాశిస్తున్న శ్యామసుందర భగవాను ప్రణామములు కాల్చితే ఒక దివ్యమైనటువంటి కాంతినిచ్చి ఆర్పితే ఓ దివ్యమైనటువంటి పరిమళాన్నిచ్చే కర్పూరంలాగా ఎంతమంది జీవించగలం ఈ ప్రపంచంలో అందరం జీవిస్తూ ఉన్నాం జీవితం అయితే అందరికీ ఉంది అందరి బ్రతుకులు కొనసాగుతూ ఉన్నాయి కానీ ఈ విధంగా అంటే కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా కాల్చినప్పుడు కర్పూరం ఎంతో దేదీప్యమానంగా పెరుగుతుంది దాన్ని గనక ఆడిపేస్తే అప్పుడు కూడా కమ్ముని వాసనిస్తుంది పరిమళాన్ని కాబట్టి కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా సుఖాల్లో పొంగిపోవడమే కాకుండా సుఖాల్లో కాంతులతో మెరిసిపోవడమే కాకుండా కాని ఆరిపోయినప్పుడు కూడాను అంటే జీవితం దుఃఖభూయిష్టంగా మారినప్పుడు కూడాను తనలో నుంచి ఒక సుగంధాన్ని వెతదలిటువంటి కర్పూరం ఏ అయితే ఉందో అట్లా జీవించగలిగితేనే జీవితానికి ఒక అర్థం ప్లీజ్ ఒకవైపు సూర్యుని యొక్క ప్రతాపానికి వేడికి తాను కాలిపోతూ మరొక వైపు ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుని యొక్క వేడిలో కాలిపోయినటువంటి భూమాతకి చల్లని స్పర్శనిచ్చేటువంటి చంద్రుడిలాగా ఎంతమంది జీవించగలని చెప్పండి సాధ్యం కాదది ఒకవైపు తాను కాలిపోతూ ఉన్నాడు సూర్యుని యొక్క వేడికి కానీ అలాగే కాలిపోయినటువంటి భూమాతని తన చల్లని వెలుగుతో వెన్నెలతో చల్లబరుస్తూ ఉన్నాడు ఇది ఎంతమందికి సాధ్యం ఇది తాను ఆనందంగా ఉండి ఇతరులకు ఆనందాన్ని ఇవ్వడం వేరు తన కష్టపడుతూ కూడా ఇతరులకు ఆనందం ఇవ్వడం అనేటువంటిది అందరికీ సాధ్యం కాదు అది చంద్రుడికే సాధ్యమైంది అందుకని ఆయన చందమామ అయ్యాడేమో నేను ఎప్పుడు ఆలోచిస్తుంటాను అది మీరు ఎంతమంది ఆలోచించారో నాకు తెలియదు కానీ ఈ చంద్రుణ్ణి చందమామ ఎందుకు అన్నారు ఎందుకంటే అంతకన్నా వెయ్యి రెట్లు ప్రకాశవంతమైనటువంటి సూర్యుడిని సూర్యమామ అని అనలేదు కానీ చంద్రుణ్ణి అంటున్నాడు ఎందుకని అని నేను ఆలోచిస్తే ఒక దశలో నాకు టచ్ అయ్యి ఎందుకని అంటే స్త్రీ జన్మ అదొక వ్యతిరేక ప్రత్యేకమైనటువంటి జన్మ పాపం వాళ్ళ జీవితాలు ఎప్పుడెప్పుడు ఎలా తిరుగుతాయో ఊహించలేము అట్లాగే కొత్తగా ఇరవై సంవత్సరాలు తల్లిదండ్రుల మధ్య గడిపి ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత భర్త దగ్గరకు వచ్చినప్పుడు ఒక నూతనమైన వ్యక్తి భర్త సారీ నేను చెప్పేది పూర్వపు రోజుల విషయం మీరు ఇప్పుడు పరిస్థితులకు అన్వయించుకోకండి అది పూర్వ విషయం కనుక భర్త నూతనంగా ఉండాడు ఇంటి పరిస్థితులు కూడా అట్లాగే ఉంటాయి పరిసరాలు కూడా అట్లాగే ఉంటాయి వీటన్నిటి మధ్య పాపం చిన్న బిడ్డ ఇరవై సంవత్సరాల వయసులో కలిగినటువంటిది అక్కడ నెట్టుకుంటూ రావాలి అది అత్తగారి అంటే ఆ రోజుల్లో తనకేదన కష్టం వచ్చిందనుకోండి ఎవరికి చెప్పుకుంటుంది ఇది మీకు ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ రైట్ సైడ్ ఉండేవాళ్ళకి మాత్రం రైట్ ఇస్టులకి తెలుసు లెఫ్టిస్టులకి ఎంత తెలుసో నాకు తెలియదు కాకపోతే కష్టం వచ్చినప్పుడు అత్తగారు కష్టం వచ్చినప్పుడు ఎవరికి చెప్పుకుంటుంది ఆడబిడ్డంటే అమ్మకి చెప్పదు చాలా మంది అనుకుంటారు అమ్మక చెప్తదని అమ్మకు చెప్పదు నాన్నకు కూడా చెప్పదు అస్సలు చెప్పదు ఎందుకని పాపం వాళ్ళు ఇంత కష్టపడి నాకు పెళ్లి చేసి పంపించారు మళ్లీ నా బాధలంతా అమ్మకి నాన్నకి పంచుకుంటే ఏ లాభం అని ఆలోచించి బిడ్డ అట్లా చెప్పుకోకుండా ఉండలేదు చెప్పలేదు అప్పుడు ఎవరిని చూజ్ చేస్తుంటుంది తెలుసా అన్నదమ్ముల్ని సోదరుణ్ణి అతను అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు అప్పుడు సోదరుడు దగ్గరకు పోయి అన్నయ్య నాకు ఈ బాధ అని చెబితే అట్లాగమ్మా నువ్వు అమ్మకి చెప్పద్దులే నాన్నకు చెప్పదులే నేను తీరుస్తాను అని తనకున్నటువంటి జ్ఞానంతో పాపం ఆ బిడ్డ యొక్క బాధలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు అందుకని అమ్మాయిని అత్తగారింటికి పంపించేటప్పుడు బాగుమరితే పోతాడు కూడా అమ్మానాన్న బోరు అట్లాగే తీసుకురావాలంటే కూడా బాబు మరితే ఇది మన సంప్రదాయం అందించినటువంటి రక్షణ నేను వెళ్ళొస్తానులే అంటాడు కాబట్టి ఆడబిడ్డకి అత్తవారింటో కలిగినటువంటి బాధ ఏదన్నా ఉంటే ఆ బాధను తీర్చుకోవడానికి అన్నదమ్ముడిగా చెప్పుకుంటారు తప్ప ఇంకో చెప్పుకునేటువంటి అవకాశం లేదు కాని ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుని యొక్క వేడికి కాగిపోయినటువంటి భూమాత సరేనా ఎవరికి చెప్పుకుంటుంది ఏమో ఏం చెప్పిందో చెప్పలేదో నాకు తెలియదు కానీ చంద్రుడు మాత్రం అది పనిగా పనిగట్టుకొని సాయంత్రం అయ్యేటప్పటికి చల్లని వెన్నెలను కురిపిస్తూ ఆ భూమాతని చల్లబరుస్తూ ఉన్నాడు చూసారా ఇక్కడ ఆడబిడ్డ యొక్క హృదయాన్ని చల్లబరిచేవాడు మామైతే భూమాత యొక్క హృదయాన్ని చల్లబరిచేవాడు చందమామయ్యాడు అంతే ఇంకేం లేదు నేను ఆలోచించాను ఈయన మామెట్ల అయ్యాడు ఆమె చంద్రుడికి భూమికి ఏం సంబంధం మనకు ఎట్లా మామయ్యాడు ఇందుకు మామయ్యాడు కాబట్టి తల్లి భూమాత గనక ఆమె యొక్క బాధల్ని తీర్చేవాడు కాబట్టి ఆయన చందమాం అప్పుడు ఇలా ఆలోచించినప్పుడు నాకు వచ్చిన ఒక తాటతో అప్పుడు రాశాను అయ్యా ఇంత మంచివాడు నువ్వు పైన ఉన్నావు ఎందుకు మాతో కలిసి ఉండలేవా చందమారా ఇస్ వే బ్యూటీ రావే చందరాబిల్లి రావే అవని కిరా అమృతము తే చందరా జాబిల్ రావే రావే అమృతము తేవే సంద మే చబిల్ రావే నింగిలో దోగాడే ఓ సందో దోగాడే ఓ సంద నీల నున్న మాపై ఎందుకంత ప్రేమ నింగిలో దోగాడే ఓ సందమా నేలనున్న మాపై ఎందుకంత ప్రేమా వేడి మీ భరుచి వెన్నెలలు పంచీ వేడి మీ వెన్నెలలు పంచి మంచి చేశావు మామవ్ కాబట్టి ఇంత మంచి చేశావు గనక మామయ్యవు ఒకవైపు నువ్వు బాధపడుతూ వేడి మీ పరుచి పంచి మంచి చేశావు మామవయ్యావు సందమరావే చావిల్లి రావే అవనికి రావే అమృతము కాబట్టి మహాత్ముల జీవితాల్లో ఇది ప్రధానమైనటువంటి విషయం అంటే తాము తరించడమే కాకుండా ఇతరులు తరించడానికి తాము ఆనందించడమే కాకుండా ఇతరులు ఆనందపడ్డానికి నిరంతరం కూడా శ్రమించేటువంటి వాళ్ళు ఎవరో వాళ్లని మహాత్ములు అంటారు కారణమేమన్నా ఉంటుందా ఇతరులను తరింపజేయడానికి ఏమీ లేదు భూమాతను చల్లబరచడానికి చంద్రుడికి ఏం కారణం ఉండదు చెప్పండి అట్లాగే ఆహేతున అన్యానపి తారయంత అన్నది శాస్త్రం ఆచార్యుల అహేతున ఏ హేతువు లేకుండా ఏ కారణం లేకుండా నిష్కారణంగా అహేతున అన్యానపి తారయంత అందరినీ తరింపజేసుకుంటూ పోయేవాళ్ళు కేవలం తాను తరించడమే కాకుండా తను తరించినటువంటి మహాత్ముడు సతరతి లోకాం స్థారయతి తాను తరించడము లోకాన్ని తరింపజేయడం ఇదే ప్రధానంగా కలిగి ఉంటాడు ఇటువంటి వాళ్లను మహాత్ములు అని అన్నారు అదే ఆదిశంకరాచార్య స్వామి అహేతున అన్యానపి తారయంత అనేటువంటి స్వామి ఒక దశలో అంటాడు కృష్ణుడు ఎంత ఆదర్శము అంటే ఇదే ఆదర్శం అంటాడు ఆయన స్వప్రయోజన అభావేపి స్వప్రయోజన అభావేపీ భూతాను జిగృక్షయ అర్జునాయ శోక మోహ మహాదౌ నిమగ్నాయ ఉపదిదేశ ఇది గీతా భాష్యంలో అంటారు ఒక చోట స్వప్రయోజన అభావేపీ కృష్ణుడు అంతగా శ్రమించాడు జీవితంలో ఆయన జీవితం అంతా శ్రమే అంటే పుట్టినప్పుడు ఆ జైల్లో పుట్టిన మొదలుకొని కారాగృహంలో పుట్టిన వదులుకొని చివరిలో ఎవ్వరూ లేకుండా ఒంటరిగా కానలో కళ్లు మూసేంత వరకు ఏముంది ప్రయోజనం నిరంతరం ఇతరుల కోసమే శ్రమించాడు ఇప్పుడు ఈ కురుక్షేత్రంలో జరిగింది కూడా అది స్వప్రయోజన అభావేపీ ఏ విధమైనటువంటి స్వప్రయోజనం ఆయనకి లేకపోయినప్పటికి కూడాను భూత జిగ్రక్షాయ సర్వ ప్రాణుల్ని సుఖపెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో అర్జునాయ ఇది అర్జునుడి కొరకు శోకమోహ మహాదౌ నిమగ్నాయ కాబట్టి ఈ శోక మోహాలు అనేటువంటి మహాసముద్రంలో కూరుకుపోయినటువంటి అర్జునుడి కొరకు శ్రీకృష్ణ పరమాత్మ ఉపదిదేశ ఉపదేశం చేశాడు కాబట్టి ఒక అర్జునుడినే కాకుండా అర్జున నిమిత్తీకృత్య కేవలం అర్జునుడిని ఒక నిమిత్తంగా ఇన్స్ట్రుమెంట్ గా తీసుకుని మనందరి కోసంగా భగవద్గీతని అందించాడు ఇది మహాత్ముల యొక్క లక్షణం కృష్ణుణ్ణి భగవంతుడు అన్నాడంటే కారణం అదే దీనికి వ్యాఖ్యానం రచించినటువంటి ఆది స్వామిని మహాత్ములు అంటున్నామంటే కారణం ఇదే అంటే ఈరోజు టెక్స్ట్ కి ఇంట్రొడక్షన్ ఇస్తున్నా లక్ష్మీ నృసింహస్తోత్రం గనక స్వామివారు శంకరాచార్య స్వామి రచించింది కాబట్టి కాబట్టి సమాజానికి సేవ చేయాలి అనేటువంటి భావన అందరికి ఉండొచ్చేమో గానీ అందరూ సేవ చేయలేరు సమాజానికి సేవ చేయడం అనేటువంటిదంత తేలికైనటువంటి పని కాదు అందువల్ల సేవ చేయాలని సమాజంలో సమస్యల్ని సృష్టించారే గాని సమాజంలో ఉండేటువంటి సమస్యల్ని పరిష్కరించలేకపోయారు కాబట్టి ఎవరి హృదయం అయితే చెరువు ఎట్లాగైతే నిండి ఉంటుందో ఎవరి హృదయం అయితే ప్రేమతో నిండుంటుందో అటువంటి వాళ్ళు ఏదన్నా చేయగలరేమో ఈ సమాజానికి మరొకరు చేసే అవకాశమే లేదు కాబట్టి ప్రేమ ప్రధానమైనటువంటిది ఎవరి హృదయంలో ప్రేమ ఉందో వాళ్లే చేయగలరు అటువంటి వాళ్లకి యావత్ ప్రపంచం దాసోహం అంటది మహారాజులు సైతం తమసతోండి రాజులు అంటే రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడిని ప్రభువుని రాజు అంటాం కదా రాజుగారండి ఇలా చెప్పారండి రాజుగారండి అలా ఆజ్ఞాపించారండి రాజుగారండి ఇలా శాసించారండి కానీ ఒక మాట చెప్పన ప్రభుత్వం ఉండి ప్రజల్ని పరిపాలించేటువంటి రాజుని ప్రభుని రాజు అని అంటే ఏ దిక్కు లేనిటువంటి ఒక సాధువుని కౌపీనవంత కలు భాగ్యవంత కేవలం గోచిపెట్టుకుని తిరిగేటువంటి సాధువుని ఏమంటారో తెలుసా సమాజంలో మహారాజ్ అంటారు ప్రభువుని రాజు అంటారు కానీ సాధువుని మహారాజు అంటారు శివానందజీ మహారాజు సిదానందజీ మహారాజ్ శివానందజీ మహారాజ్ కృపానందజీ మహారాజ్ కృష్ణానందజీ మహారాజ ఏంటిది అంతా కూడాను ఏంటి చూస్తున్నా పెట్టుకోండి సుందర చైతన్యానందజీ మహారాజ్ ఏమొచ్చో నాకు మనకు రాజ్యాలు లేవు రాజ్యాలు లేవు కాబట్టి పదుగురికి ఉపయోగపడేటువంటిది ఎక్కడైతే ఉందో అక్కడ ఆ విధమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళని మహాత్ములు అంటాం ఇది ఇదంతా మనకు సంస్కృతి ప్రసాదించినటువంటి ప్రసాదం అని నేను అనుకుంటా సంపద మన సంస్కృతి మనకి ఇచ్చినటువంటి సంపద ఇదంతా కూడాను శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ రాయభారం వెళ్ళినప్పుడు అది ఎట్లాగో ఫెయిల్ అయిపోయింది తిరిగి వస్తూ ఉన్నాడు అందరిని అడుగుతూ వచ్చాడు ఒక్కొక్కరితో మాట్లాడుతూ వచ్చాడు కుంతిదేవితో కూడా మాట్లాడు చివరగా కర్ణుడితో ఒక మాట మాట్లాడు కర్ణ ఎంట్రా నేను వెళుతున్నా ఎలాగో ఫెయిల్ అయిపోయింది రాయబారం పోనీ నీకేం కావాలో అడుగు అన్నాడు ఏమడిగినా ఇస్తాడు కదా మోక్షం అడిగితే ఇచ్చేవాడు కదా కాని కర్ణుడు విచిత్రంగా అడిగాడు దేహీతి వచనం కష్టం దేహీతి వచనం కష్టం చనం తథా దేహీ నాస్తితి మా భూత్ జన్మని జన్మనీ కృష్ణ ఏమి కావాలంటున్నావు నువ్వు ఏమి ఇవ్వవు కానీ నాకు కావలసింది ఏంటంటే దేహీతి వచనం కష్టం దేహితి వచనం కష్టం కాబట్టి ఎవరి దగ్గరకన్నా పోయి దేహి అనాలంటే అయ్యా నాకు ఏదైనా అనడం నాకెందుకో చాలా కష్టంగా ఉంటుంది ఒకరిని యాచన దేహీతి వచనం కష్టం నాస్థితి వచనం తథా అలాగే ఎవరైనా వచ్చి మనల్ని అడిగితే నాస్థితి లేదు బావాయా అనడం ఈ రెండు నాకు చాలా కష్టంగా కనపడుతూ ఉన్నాయి దేహీతి వచనం కష్టం నా వచనం తథా దేహి ఇమ్ము లేదు పొమ్ము చూసారా రెండు ఎట్లున్నాయో దేహి నాస్తి ఇమ్ము లేదా పొమ్ము ఈ రెండు కష్టమే కనుక దేహి నాస్తివాక్యం ఇమ్ము లేదు పొమ్ము అనేటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో మా భూత్ జన్మని జన్మనీ జన్మ జన్మలకు ఈ రెండు నాకు లేకుండా ఉండేటట్టుగా ఆశీర్వదించు అని అన్నాడు కరుణుడు వెరీ బ్యూటిఫుల్ మహాభారతంలో కాబట్టి ఎవరు నా దగ్గరకు వచ్చినా నేను ఎవరి దగ్గరకు పోయి దేహి అనకూడదు ఎవరు నా దగ్గరకు వచ్చినా లేదు పో అని చెప్పి అనకూడదు ఇటువంటిది నాకు ప్రసాదిస్తే చాలు అన్నాడు అంటే ఇవన్నీ మనకి ఏం మంజులమైనటువంటి భావాలు మెత్తని భావాలు జీవితంలో ధరించడానికి సరైనటువంటి మార్గాలు అందువల్ల గురువులు చాలా మంది ఉంటారు శంకరాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనేక మంది గురువులుంటారు కాని ఆది శంకరాచార్య స్వామి లాంటి గురువును చూడలేము ఏమో భూమాత ఒక్కసారే దూచిందేమోనని నా ఉద్దేశం లేదంటే వ్యాసుని కూడా దూచిందేమో అంతే గురవహోసంతి శిష్య వితాపరిణం వందే శిష్య సో గురవ బహవ సంత బ్లోరల్ గురువులు అనేవాళ్ళు అనేక మంది ఉంటారు ఈ ప్రపంచంలో ఒకరు కాదు రెండు కాదు ముగ్గురు కాదు ఎక్కడ దూచినా గురువులు దొరుకుతారు అందరూ లఘువులైపోయారు ఇప్పుడు గురువులు కానీ గురవ బహవ సంతి ఎవరు ఎందుకండి వీళ్ళు శిష్య వితపకారిణ శిష్యుల యొక్క జేబులు ఖాళీ చేయడానికి గురువులు అనేక మంది ఉంటారు కాని తమ్ ఏకం శరణం అంది కాని హే శంకరా నీవే శరణం నీలాంటి గురువు ఇంకొకటి దొరకడు ఎందుకని శిష్యుల యొక్క విత్తాన్ని అపహరించేవాళ్ళు కాని నీవు శిష్య సంతాపహారినం శిష్యుల యొక్క దుఃఖాన్ని బాధల్ని కష్టాల్ని పోగొట్టేటువంటి వాడివి ఈ జనన చక్రం నుంచి బయటపడేయడానికి నిరంతరం నువ్వు శ్రమిస్తూ ఉంటావు గనక నీలాంటి గురువుని మరొకరు పొందలేరు కాబట్టి చేయదగింది ఇది ఏం చేశాడు జ్ఞాన వెరీ ఇంపార్టెంట్ ఆచార్యుల వారు చేసినంత ప్రధానమైనటువంటిది ఏంటంటే జ్ఞానం ఈ సదస్సు ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం గనక ఇదంతా మన ఫ్యామిలీయే కాబట్టి ఇక్కడ ఉండేది ఒక మాట చెప్తా నేను కూడా చిన్నప్పుడు ఒకే ఒక శ్లోకంతో ప్రభావితం లేకపోతే ఈ తిరణాళ్ళంతా ఉండేది కాదేమో ఏంటది అని మాది కొద్ది మధ్యతరగతి కుటుంబం మేము అంటే పేదతనం కాదు కాని అట్లాగని ధనికులం కాదు మధ్యతరగతి కుటుంబం ఏదో పెద్దగా ఎవరికి ఏమేమి సహాయం చేయాలన్న కూడా అవకాశం లేనిటువంటి పరిస్థితి ఆ ప్రయత్నం కూడా చేసే అవకాశం లేదు అటువంటి దశలో నేను అనుకున్నాను ఏదేదో గ్రంథాలు చదువుతూ ధ్యానాలు చేస్తూ మన జీవితం వృధా మనకి ఏ విధంగా మనం ఇతరులకు ఉపయోగపడలేము అని అనుకున్నటువంటి దశలో ఒకే ఒక శ్లోకం నాకు ఒక వెలుగునిచ్చింది జీవితంలో ఒక డైరెక్షన్ ఇచ్చింది ఏంటది అనంటే ప్రియ వాక్య ప్రదా వెరీ సింపుల్ శ్లోక ప్రియ వాక్య ప్రదాన సర్వే తుష్యంతి జ ప్రియవాక్య ప్రధాన సర్వే తుష్యంతవ తస్ తదేవ తస్మాత్ తదేవ్యచనే కా దరిద్రత ఒక మంచి మాట మాట్లాడితే మనం ఎందుకంటే నోరుంది గనక ఇతరులను యొక్క హృదయాల్ని చల్లబరిచేటువంటి ఒక మంచి మాట చల్లని మాట ఒక సుభాషితాన్ని మనం గనక పలకగలిగితే ప్రియ వాక్య ప్రధానైనా దానివల్ల ఏం జరుగుతా ఉంది అంటే సర్వే తుష్యంతి జంతవహ అందరూ తృప్తి పడతారు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు సరేనా ఇప్పుడు మన యజ్ఞాలు జరుగుతున్నాయి ఆయన యజ్ఞాల్లో ఏమన్నా ఒక కులం వచ్చి కూర్చుంటదే ఒక జాతి వచ్చి కూర్చుంటుదే అందరూ వచ్చి కూర్చుంటారు అందరూ సంతృప్తి పడిపోతారు మీ అందరికి అనుభవంలో ఉండేది ఒక మాట చెప్తున్నా నేను మన యజ్ఞాలు ఎక్కడైనా చూడండి యజ్ఞం అయిపోయిన తర్వాత జనం బయటకు వచ్చేటప్పుడు ఏమంటారు మీరు నేను అడిగితే అందరూ చెప్తారు సమాధానం ఏమంటారు ఈరోజు స్వామీజీ చెప్పింది నన్ను నన్ను గురించే చెప్పారు ఈరోజు స్వామీజీ అంటాడు ఆయన ఎవరో నాకు తెలియదు ఎందుకో తెలుసా పది మందికి కావాల్సినటువంటి వస్తువు అందుతూ ఉంది అక్కడది తస్మాత్ తేవ వక్తవ్యం అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటిది అందరినీ సంతృప్తిపరిచేటువంటిది అందరి హృదయాల్ని శాంతపరిచేటువంటి వాక్యం ఏది ఇస్తావు తదేవో వక్తవ్యం అది మాట్లాడ జరిగింది ఎందుకని వచనే కా దరిద్రత అది పట్టుకుంది వచనే కా దరిద్రత ఏమయ్యా మూల్యకు దరిద్రం ఉండొచ్చేమో కానీ మాటకేమి దరిద్రం చెప్పండి డబ్బు లేదు అది దరిద్రం మాటకేమిటి చక్కని మాట మాట్లాడితే ఇతరులు సంతోషపెడితే నువ్వు డబ్బిస్తే వాడు సంతోషపడతాడో లేదో వేరే విషయం కాని మంచి మాటతో పది మంది సంతోషపడేటువంటి అవకాశం ఉంటుంది గనక ఇది తదేవ వక్తవ్యం తస్మాత్ దేర్ తదేవ వక్తవ్యం మనం ఆచరించదగింది అదొక్కటే ఈ ఒక్క శ్లోకం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది అసలు గ్రంథాలి రాయడానికి కారణం అది లేదు యజ్ఞాలిన్ని చేయడానికి కారణం అది ఒక్కసారి నాకు అనిపిస్తే అది ఇంతకన్నా ఏం కావాలని యజ్ఞాల్లో లక్ష మంది కూర్చొని ఉన్నా యాభై మంది కూర్చొని ఉన్నా ప్రతి ఒక్కరి ముఖాల్లో ఆనందాలు కనపడుతూ ఉంటే ఏమిచ్చే ఆనందాన్ని మనం ఇవ్వగలం కేవలం ప్రియవాక్య ప్రధానేనా ఒక మంచి మాట మాట్లాడడం చేత అప్పుడు అనుకోని మనకు ఏ విధమైనటువంటి అవకాశం లేదు ఇతరులకు సేవ చేయడానికి ఒక మధ్యతరగతి కుటుంబ కుటుంబం గనక కాబట్టి ఆర్థికంగా నేను ఏ విధంగానూ ఉపయోగపడలేను కాబట్టి ఒక మంచి మాటని పలికేందుకు ప్రయత్నిస్తాను అని అప్పటి నుంచి గ్రంథాలు తీవ్రంగా అధ్యయనం చేస్తూ వాటిని ఇతరులకు పంచుతూ చేస్తే వాటన్నిటి యొక్క ఫలితంగా ఈ రోజు ఇదంతా ఇదే ఇంకేం లేదు ఆ ఒక్కటే ఇంకేం లేదు కారణం కాబట్టి ఇది శంకర్ల వారిని నేను అనుసరించాను అంటే నన్ను ఆయన ఆకర్షించడానికి ప్రధానమైన కారణం ఇదే ఎంతో మంది గురువులు రకరకాలైన వాళ్ళు ఆసనాల మొదలుకొని యోగాల మొదలుకొని హఠయోగాల మొదలుకొని లంబికా యోగాల మొదలుకొని రకరకాలు చేసేవాళ్లు ఉన్నారే గాని ఆయన ఒక్కడే జ్ఞానాన్ని ప్రధానంగా పట్టుకొని ఏదిచ్చి కూడా లాభం లేదు ఒక జ్ఞానమే ప్రధానంగా ఉండాలి జ్ఞానంతోనే మనిషి మారిపోతాడు జీవితంలో అని ఎందుకంటే మోక్షమే జ్ఞాన రూపంలో ఉంది గనక జ్ఞానాన్ని ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో జ్ఞానాత్ మోక్ష అయితే చాలా సర్వోపనిషదాం సిద్ధాంత అన్ని ఉపనిషత్తులు ఇదే చెప్తున్నాయి కనుక జ్ఞానాన్ని పంచాలి అని అనుకుంటే అప్పుడు నాకు అనిపించింది హీఈస్ ద రైట్ గురు అప్పట్లో చిన్నతనంలో కాబట్టి నేను చెయ్యాల్సిన పని జ్ఞానాన్ని ప్రసాదిస్తూ పోవడం జ్ఞానాన్ని అందిస్తూ పోవడం కాబట్టి జ్ఞాన ప్రచురణమే ప్రధానం కావాలి కానీ దీనికి ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తి ఎవరా అంటే శంకరాచార్య స్వామి తప్ప మరొకరు నాకు కనపడలేదు గనక నేను ఆయన్ని హృదయంలో పెట్టుకుని ఈ మార్గంలోకి వచ్చాను నేను ఈరోజు ఆ రోజు ఆ మార్గంలో రావడం వల్లనే ఈరోజు మీరందరూ నా దగ్గరకు వచ్చారు కారణం అదే కాబట్టి ప్రియవాక్య ప్రధానైన సర్వే తుష్యంతే అందరూ తృప్తి చెందుతారు కాబట్టి అటువంటిది తదేవ తస్మాత్ తదేవ వక్తవ్యం వచనేకా దరిద్రత కాబట్టి మాట మాట్లాడడానికి మనకు దరిద్రం ఏముంది మనకు ధనం లేదు అని మనం ఆలోచించాల్సిన ఏముంది మన మధ్యతరగతి కుటుంబీకులు మనం ఏం చేస్తామని ఏం ఆలోచించాలి మన దగ్గర చాలా పెద్ద డబ్బు ఉంది ఎందుకంటే మాట ఉంది గనక దానికి మెరుగులు పెడతాం దాన్ని తీర్చిదిద్దుకుంటాం కాబట్టి ఏం పలికితే జనం తృప్తి చెందుతారో దాన్ని పలకడానికి ప్రయత్నం చేస్తామన్నప్పుడు జనం తృప్తి చెందడానికి ఉండేటువంటి ఏకైక మార్గం శాస్త్రం తప్ప మరొకటి కానే కాదు కనుక శాస్త్రమేవాతి కాబట్టి శాస్త్రమే శరణం కాబట్టి శాస్త్రాన్ని పట్టుకొని అధ్యయనం చేసి ఈరోజు ఈ మాత్రం నా జీవితంలో నేను చేయగలిగినంత చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదే కాని శంకర్ల యొక్క జ్ఞానాన్ని అందరూ ప్రశంసిస్తారు నేనేంటి అందరూ ప్రశంసిస్తారు సముద్రంలో జలం పుష్కలంగా ఉందని చెప్పాలనా శంకరుల వారిలో జ్ఞానం పుష్కలంగా ఉందని చెప్పాల కాబట్టి ఆయన యొక్క జ్ఞానాన్ని అందరూ ప్రశంసిస్తారు కానీ ఆయన హృదయ సౌందర్యాన్ని అర్థం చేసుకునేవాడు చాలా తక్కువ నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం శంకరులు అనగానే జ్ఞాన సముద్రం జ్ఞానసాగరం అని మనకు అనిపిస్తూ ఉంటాడు ఇంకా దాని మీద మనం బ్రహ్మసూత్రాల దగ్గర నుంచి బ్రహ్మసూత్ర భాష్యం ఉపనిషత్ భాష్యం గీతా భాష్యం ఇవన్నీ చెబుతాం ని ఆయన యొక్క హృదయ సౌందర్యాన్ని లక్ష్మీ నృసింహ స్తోత్రానికి కనెక్షన్ ఆయన హృదయ సౌందర్యం ప్రధానమైనటువంటిది అది చాలా తక్కువ మందికి తెలుసు మీకు ఈ టెక్స్ట్ను ప్రారంభం చేయబోయే ముందు ఈరోజు ప్రారంభం చేసేస్తాను కానీ ఈ మధ్యలో స్వామిని ఒక రెండు వన్ ఆర్ టూ ఇన్సిడెంట్స్ నేను మీకు ఉటంకించి తర్వాత దీంట్లోకి వెళ్తాను బాలబ్రహ్మచారిగా ఉండేటప్పుడు శంకరాచార్య స్వామి ఇంటింటికి వెళ్ళి భిక్షం తీసుకునేవాడు సరే అంటే దరిద్రమా స్వామిజీ మీరే చెప్తున్నారు కాని అది దరిద్రమా ఐశ్వర్యమా ఇంటింటికి వెళ్లి మాతా భిక్షాందేహి అని తీసుకునేవాడు వాళ్ళు చేసినట్టు ఉండేది తీసుకుని ఉండేవాడు అట్లా ఒక ఐదేళ్లకి ఆరేళ్లకి పోయేవాడు అంతే కాని ఒకరోజు ఒక బ్రాహ్మణుడింటికి వెళ్ళి ముందు నిలబడి మాతా భిక్షాందేహే అని అడిగాడు స్వామి అది ఒక విచిత్రమైన కుటుంబం చాలా దరిద్రంతో ఉండేటువంటి బ్రాహ్మణ కుటుంబం పాపం ఆ మహిళ ఆ ఇంట్లో ఉండేటువంటి ఆ స్త్రీ లోపల ఉంది వచ్చి మెల్లగా వచ్చి ఆ తలుపు సందులో నుంచి చూసింది ఇన్ని చూస్తే ఎవరు మనిషే కాదే కాదే మనిషిగా లేడే కైలాసం నుంచి దిగి శంకరుడ శివుణ్ణి మనం ఒక దశలో చూస్తాము ఐదు రూపాలు కాని బాలశివుడా ఎందుకంటే ఆయనకు అప్పుడు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాల వయసు చూచి ఒక్కసారి పరిగెత్తి చూచింది లోపల ఆయనకి తీసుకొచ్చి భిక్షం వేయాలని ఏమీ లేదు అన్ని కుండలో నిండుకున్నాయి ఏం చేయాలో తెలియలేదు అయ్యో ఇటువంటి పరమశివుడు లాంటి భిక్షు వస్తే లేదు పో నా స్థితి అని చెప్పాల్సి వస్తుంది అని పాపం అంతా వెతికింది వీలుగా లేదు పెరట్లోకి వెళితే అక్కడ ఒక ఉసిరికి చెట్టు ఉంది వాళ్ళది దాంట్లో ఒక్క ఉసిరికాయ కోసి కళ్ళకద్దుకొని తీసుకొచ్చి కన్నీళ్లు గారుస్తూ ఎందుకని ఇటువంటి బ్రహ్మచారికి ఇదే నేను వేసేది అని అది కూడా ఆమె ముందుకొచ్చి వేయకుండా తలుపు వెనక నిలబడి చెయ్యి మాత్రం ఇలా బయట పెట్టి ఇట్లన్నది ఎందుకో తెలుసా తలుపు తీసుకొని బయటికి రావడానికి ఆమె దేహమంతా కప్పుకొన్నంత వస్త్రం లేదు చూడండి దారిద్ర్యం ఎట్లా ఉందో అటువంటి పరిస్థితుల్లో అలా వచ్చి వేసింది స్వామికి ఒక్కసారి అలా చూచాడు చూసేటప్పటికి ఎంత ఇవి ఎంత సంపన్నురాలు ధనం లేకపోవచ్చు కాని సాక్షాత్ లక్ష్మీదేవి గదా సాక్షాత్తు శారద కదా అని భావన చేసి అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థిస్తాడు చూడండి శంకరాస్ హార్ట్ ఏమని ప్రార్థిస్తాడో తెలుసా నువ్వు ఉండాల్సింది ఎక్కడమ్మా అని నువ్వు ఉండాల్సిందే ఎక్కడ ఈరోజు మొదలు పెడతావులే మనం లక్ష్మీ స్తోత్రంలో కాబట్టి పాలకడలలో ఉండాలి విష్ణుమూర్తి పక్కన శంకర్ల అనుకుంటారు నువ్వు అక్కడ కాదు ఉండాల్సింది ఇక్కడ ఎక్కడా ఆ ఏ దరిద్ర బ్రాహ్మణ కుటుంబంలోకి రావాలమ్మా నువ్వు ఎందుకంటే నీకు సమానంగా ఉండేటువంటి తల్లి ఇక్కడుంది ఆమె దుఃఖం నాకు అర్థమైపోతా ఉంది బయటికి కూడా వచ్చి కనపడలేక లోపల నుంచి ఈ ఉసిరికని వేసింది నాకు కాని నాకు అర్థమైపోతుంది సముని మురజిత్ కుటుంబిని సమునిర్మురిత్ కుటుంబిని పదచిత్రై పదచిత్రై నవనీత కోమలై మధురై ఉపతస్థివాై మధురై ఉపతస్తివాంస్తవై ద్విజ దారిద్ర్య దశానివృత్తారు దశానివృత్తారు దశ నివృత్త స ముని మురిత్ కుటు అతడు గురు బ్రహ్మచారి సహ ముని మననశీలుడు శంకర ముని సముని మురిత్ కుటుంబిని మురజిత్ కుటుంబిని అంటే లక్ష్మీదేవి ముర అనేటువంటి రాక్షసుణ్ణి జిత్ జయించినటువంటి వాడు విష్ణుదేవుడు గనక మురజిత్ కుటుంబిని ఆయన యొక్క అర్థాంగి మురజిత్ కుటుంబిని సామునేరు మురజిత్ కుటుంబిని పదచిత్రైహీ నవనీత కోమలై మధురై నవనీత కోమలై వెన్నలాగా మెత్తనైనటువంటి మధురై తియ్యనైనటువంటి పద చిత్రై చిత్ర విచిత్రమైనటువంటి పదాలతో ఉపస్థితవాన్ స్థవై ఆమెని ఆ స్తోత్రాల్లో ప్రార్థించాడు ఉపతస్థి స్థితివాన్ ఉపతస్థివాన్ స్థవై దేనికి ప్రార్థించాడండి ద్విజ దారిద్ర్య దశ నివృత్త కాబట్టి ఆ బ్రాహ్మణుడి యొక్క ఇంటిలో ఏ దారిద్ర్యం అయితే ఉందో దాన్ని పోగొట్టమని ప్రార్థించాడట అక్కడ నిలబడి అదే కనకధారా స్తోత్రం సరేనా అంటే కనక మహాలక్ష్మిని ప్రార్థిస్తే ఆ కనక మహాలక్ష్మి వెంటనే ఆ ఇంటిలో బంగారు ఉసిరికలు అక్కడ వర్షించేటట్టు చేసింది అనేది దంతకథ సరేనా కాని ఇప్పుడు చాలా మంది దీన్నే ప్రతిరోజు పారాయణం చేస్తా ఉంటారు అంటే మన ఇంట్లో కూడా పడకుండా పోతాయని ఎందుకని అది ఇంట్లో పడడం కాసాత్ శంకరుల వారి యొక్క సంకల్పం ఆ మహానుభావుని యొక్క సంకల్పం వల్ల జరిగింది కానీ ఇంకొక విధంగా జరిగేందుకు అవకాశం లేదు కానీ ఒక్క విషయం మీరు ఇక్కడ ఆలోచించారలేదు అప్పుడు శంకరుడు యొక్క హృదయం ఇప్పుడు ఆయన యాచించడానికి వచ్చాడు మతాభిక్షాందేహి అన్నాడు తీరా ఏం జరిగింది అని అంటే బంగారు ఉసిరికలు అక్కడ వర్షించేటట్టుగా ఆయన వాళ్ళని ఆశీర్వదించడం జరిగింది అంటే బంగారు ఉసిరికలు వర్షాన్ని కురిపించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి శంకరుడు మతాభిక్షాందేహి అని అన్నాడు అంటే లేఖన ఉండే బాగా ఆలోచించండి కాబట్టి మహాత్ములు ఏది యాచించినా వాళ్లకు ఉండి కాదు మనం ఏదీ ఇచ్చి వాళ్ళని సంతృప్తిపరచలేము ఎందుకని అన్నీ సంపూర్ణంగా హృదయంలో కలవారు ఎవరో వాళ్లనే మహాత్ములు అని అంటాం కాబట్టి యాచకుడిగా నాలుగేళ్లకి భిక్షానికి వెళ్లినా కూడాను వాళ్ళనంత భాగ్యవంతుల్ని చేసినటువంటి హృదయం శ్రీ శంకరుల వారిది అంటే ఆ తల్లి యొక్క భావన ఆమె ఉండేటువంటి దారిద్ర్యం ఆమె పడుతున్నటువంటి బాధలు ఇవన్నీ చూసిన తర్వాత హృదయం చలించిపోయింది శంకరాచార్య స్వామికి అదే శంకరులు ఇదే మనకు మళ్ళీ బజ్జగోవిందనపడుతుంది కాశీలో అక్కడ కాశీలో ఒకడు కూర్చొని ఉన్నాడు పండితుడు ఆయన పండితుడు డుక్రుంకరణే డుక్రంకరణే డుక్రంకరణే డుక్రంకరణే అంటుంటే చూశాడు స్వామి చూడండి ఇక్కడ ఇంకో కోణం కనపడుతుంది అక్కడేమో యాచించాడు కాని యాచించలేదు ఆశీర్వదించాడు వాళ్ళని ఇక్కడ డూక్రంకరణి అనేటువంటి పండితుడిని చూసి కాశీ గంగలో స్నానం చేసి వస్తూ వస్తూ అటు చూశాడు చూస్తే మనకైతే అతని ముఖం కనపడుతుంది స్వామికి ఆయన జీవితమే కనపడింది ఇంకా ఎంతో కాలం బ్రతకడో గంట సేపు బ్రతుకుతాడు మనిషి ఇంకో గంటకాలం బ్రతుకుతాడు ఆ గంట కాలం బ్రతికే సమయంలో పాణిని ధాతుపాఠంలో ఉండేటువంటి డుక్క్రంకరణే అదొక ధాతు దాన్ని వల్లివేస్తూ ఉండేటువంటి ఆ పండితుడిని చూశాడు చూసి జీవిత సంధ్యా సమయంలో కూడా ఇట్లా జీవితాన్ని అన్యాయం చేసుకుంటున్నాడే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజమూడమతే గోవిందం భజమూడమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందో భజమోడమతే గోవిందో భజమోడమతే సంప్రాప్తే సన్ నిప్ స ని ీ నహి రక్షణ భజ గోవిందజ గోవిందోవిందో భజ మోడమతే గోవిందో భజ మోడమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సన్ని కాలే సంప్రాప్తే సతి పోయేటువంటి కాలం గనక దగ్గరకు వచ్చిందే నైరక్షిత డుక్రుంకరణే ఈ డుక్రుంకరణే ఈ ధాతు ఏదైతే ఉందో ఇది నిన్ను రక్షించదు ఈ వ్యాకరణ సూత్రము నిన్ను రక్షించదు అని అతని మీద ప్రేమతో పలిగితే పన్నెండు శ్లోకాలు ద్వాదశ మంజరికా స్తోత్రం అంటారు దాన్ని ద్వాదశ మంజరికాభి అశేష ఉపదేశో విద్యా విద్యా నిపుణి శ్రీమత్ శంకర భగవచ్చరణీ కాబట్టి శంకరాచార్య స్వామి భగవచ్చరణులు ఆయన ఒక్కసారి అతని యొక్క స్థితిని అర్థం చేసుకుని పాడితే అంతే వెంటనే ఆ వ్యక్తి కూడా మారి ఆ వైపుకి వెళ్లాడు అట్లా ఆవిర్భవించింది భజగోవిందం ఇంతకు ముందు చూచినటువంటి ఆ తల్లి దారిద్ర్యంతో ఆవిర్భవించింది కనకధారా స్తోత్రం ఊరికాటంకించాను ఒక వన్ ఆర్ టూ ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళాలి స్వామి యాత్ర చేస్తూ ప్రపంచమంతా తిరుగుతూ భారతదేశం అంతా శ్రీశైలం వచ్చారు శ్రీశైలం శివానందలహరి కూడా రాసింది అక్కడే శ్రీశైలం వచ్చినప్పుడు అక్కడ ఒక కాపాలికుడు కాపాలిక నాయకుడు వాళ్ళది వామాచారం ఎక్కువ హింస అతడు వాడు పేరు ఉగ్రభైరవుడు ఉగ్రభైరవుడు అనేటువంటి వాడు ఆచారు వాడిని చూశాడు వాడు ఆల్రెడీ ఒక పూజలో ఉన్నాడు అది వామాచారానికి సంబంధించినటువంటిది అది చివరికి వస్తూ ఉంది చివరికి వచ్చేటువంటి దశలో బలివ్వాలి ఆ బలి ఇవ్వాలి అంటే వాడు చేసేటువంటి ఆ తతంగానికి రెండే రెండు మార్గాలు ఒకటి రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు యొక్క తలైనా అయినా ఇవ్వాలి శిరస్సు లేదంటే సర్వసాంగ పరిత్యాగ అయినటువంటి ఓ సన్యాసి యొక్క శిరస్సు అయినా ఇవ్వాలి ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని బలి ఇవ్వాలి ఇస్తేనే వాడు చేసేటువంటి పూజకు ఫలితం వస్తుంది కాబట్టి వాడు ఆ ఉగ్రభైరవుడు అనేటువంటి వాడు చేస్తూ అయ్యా కాలభైరవుని గురించి నేను తపస్సు చేస్తూ ఉన్నా ఇంతకాలంగా తపస్సు ఫలించేటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి మీరు ఒక పని చేయాలి కాబట్టి కాలభైరవ స్వామిని అనుగ్రహార్థం నేను ఇదంతా చేశాను గనక ఇప్పుడు రాజుగారి యొక్క శిరస్సు అంటే నేను తేలేను అదైతే అయ్యే పని కాదు పెద్ద సెక్యూరిటీ ఉంటుంది ఇప్పుడు సాధువులకు కూడా సెక్యూరిటీ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కూడా వచ్చేసింది కర్మ కాబట్టి సాధువులు మీరు అందులో పైగా త్యాగులు మీరు మీరు స్వార్థ త్యాగులు మేము స్వార్థ పరులం కాబట్టి స్వార్థాన్ని మీరు త్యాగం చేశారు మేము స్వార్థంతోనే బ్రతుకుతూ ఉన్నాం కాబట్టి ఇతరుల యొక్క జీవితాన్ని ఉద్దరించడం కోసమే మీ దేహాలు వచ్చాయి కాబట్టి మీకు లోప ఇప్పుడు ఏది మీకు అభిష్టం లేదు ఇది కావాలి అది పొందాలి అనేటువంటి భావన మీలో లేదు అటువంటి త్యాగ గనక మిమ్మల్ని నేను కోరాలని వచ్చాను మీ యొక్క గొప్పతనం తెలిసే నేను ఇక్కడికి వచ్చాను హే మహానుభావ నన్ను కనికరించండి మీరు ఎందుకని నాకు ఒక వరం కావాలి మీరు ఇవ్వాలి అన్నాడు మొదట శంకరులు వారు అన్నారు నేను ఇవ్వదగిందే ఇస్తాను లే మీరు ఇవ్వదగిందే తప్పకిస్తాను చెప్పు అన్నారు ఏం లేదు నేను ఈ కాలభైరవ వ్రతాన్ని ఆచరించాను ఇది చివరికొచ్చింది పూర్ణాహుతికి వచ్చింది ఈ సందర్భంలో నేను బలి ఇవ్వాలి బలి ఇవ్వాలంటే రాజుగారినైనా ఇవ్వాలి లేదంటే సన్యాసి నైనా ఇవ్వాలి రాజు యొక్క శిరస్సు నాకు దొరికేటువంటి అవకాశం లేదు కాబట్టి సన్యాసి ప్రధానం ఆ సన్యాసి కూడా ఎట్లా ఉండాలి త్యాగేయి ఉండాలి చూడండి దేహం అంటే పోతుంది అశాశ్వతం మీకు తెలుసు మీరు బోధించేదే కాబట్టి ఎంతకాలం మనం నిలవబెట్టుకున్నా కూడా ఈ దేహం నిలిచేటువంటిది కాదు ఇది కాలంలో కాష్టంలో చేరిపోయేటువంటిదే కాబట్టి ఎంతకాలం మనం దేహం ఉందనేది కాదు ఏ మంచి పని చేస్తాం ఈ దేహంతో అనేది ప్రధానమైనటువంటి విషయం కనుక ఏ మహానుభావ మీకు దేహం అనేటువంటి తృణప్రాయం గడ్డిలాగా మీరు దాన్ని విసిరి మీకు దాని మీద వ్యామోహం లేదు కాబట్టి నేను అందుకనే మిమ్మల్ని కోరుతున్న అందరినీ సన్యాసులు చాలా మంది ఉండొచ్చు అందరినీ అడగడం వల్ల మిమ్మల్ని అడుగుతున్న మహా త్యాగులు గనక కాబట్టి మీరు గనక మీ శిరస్సును నాకు ఇస్తే ఇంత పని చేశారు కనుక మీ కీర్తి నిలబడిపోవద్ది నా పలసిద్ది కూడా జరిగిపోద్ది నా వ్రతం కూడా సిద్ధిస్తుంది కాబట్టి నాకు సిద్ది మీకు కీర్తి రెండు వస్తాయి గనక శిబి చక్రవర్తి చూడండి త్యాగి శిబి చక్రవర్తి తన దేహాన్ని కోసిచ్చాడు ఒక పక్షి కోసం దధీచి మహర్షి వృత్రాసురుణ్ణి వధించాలి అనుకున్నప్పుడు దేవతలందరూ కూడా కలిసి దదీచి దగ్గరికి వెళ్ళి అయ్యా వాడిని ఏ విధంగానూ చంపేటువంటి అవకాశం లేదు మీరు ఒక ఆయుధాన్ని మేము తయారు చేసుకోవాలనుకున్నాం ఆ ఆయుధం కూడాను మీ వెన్నెముక స్పైనల్ కాలం ఏదైతే ఉందో దాంతోనే తయారు చేసుకోవాలనుకున్నప్పుడు దధీచి అన్నాడు మనిషి గుండే దేహం ఒక్కటే కదయ్యా అది కూడా అడుగుతారా మీరని ఏ మహాత్మా మీకెక్కడుంది దేహం మీరు దేహం కాదు కదా మీరు దేహి కాబట్టి దేహాన్ని ధరించిన వాళ్ళు మీరు అది మాకు ఇవ్వచ్చు అని ఇంద్రుడు మొదలుకొని అందరూ దేవతలు వెళ్లి ప్రార్థిస్తే తీసుకోండి అన్నాడు ఆ దేహాన్ని త్యజించాడు దాంట్లో నుంచి వచ్చిందే ఆ వెన్నుముకలో తీసిందే దీచి మహర్షి యొక్క వెన్నెముకలో తీసిందే వజ్రాయుధం కాబట్టి దేనే పర్వతాన్ని సైతం ఖండించేటువంటి శక్తి కలిగినటువంటిది కాబట్టి ఇటువంటి శిబిచక్రవర్తి దద్ధిచ్చి మహర్షి ఇలాంటి వాళ్ళంతా కూడా ఇంతంత త్యాగాలు చేశారు గనక ఏ మహానుభావ మీకన్నా ఈ యొక్క లోకంలో ఈ సమయంలో త్యాగ ఎవరున్నారు మీకు శరీర మీ శరీరం నాకు కావాలి మీ యొక్క తల నాకు కావాలి అని అడిగితే ఎవరైనా ఏమంటారు ఆచార్యులు వేరేమన్నారు తెలుసు మాట ఇచ్చేసారు కదా ఆయన నేను నీకు మాటిచ్చాను ఈ కీర్తి ప్రతిష్టలు వీటి విషయం పక్కన పెట్టు నేను నీకు మాటిచ్చాను గనక సాధువు అని గనక దానిని నేను నిలబెట్టుకుంటా కాకపోతే అహోబిల పర్వతంలో నేను కూర్చొని ఆ పర్వత గుహలో నేను ధ్యానం చేస్తూ ఉంటా ఆ సమయంలో వచ్చి నువ్వు నా తలని తీసుకొని పోలియర్గా చెప్పేశాడు అంతే మి వచేవా అభ్యసూయామి వచీయం నీ మాట విషయంలో నాకేమీ అసూయలేదు నువ్విట్లు అడిగేవే నా దేహాన్ని నా తలని అడిగావే అని నేనేం బాధపడడం లేదు నీ మీద నాకు ఈర్షలేదు నీ మీద నాకు అసూయలేదు ఇది ఆచార్యుల చెప్పిన మాట నైవాభ్యసు వచస్ ప్రత్యా ప్రియశ్శ్చామి నీకు ఈ వ్రతంలాగా దీన్ని ప్రయశ్చామి శిరోస్మదీయం మదీయం శిరహ నా శిరస్సుని నీకు ప్రయశ్చామి తప్పకుండా ఇస్తాను నీ మీద నాకు ఏమీ బాధ లేదు కాకపోతే అహోబిల నేను ఆ గుహలో గుచ్చుని తపస్సు చేస్తూ ఉంటాను అప్పుడు వచ్చి నువ్వు నా దేహాన్ని ఇది మన శిరస్సును వేరు చేసి తీసుకపో అన్నాడు వాడు తృప్తి దానికి కావలసిన కత్తులు గిత్తులు అంతా రెడీ చేసుకుంటున్నాడు వాడు ఈ విషయం ఆచార్యుడు వారి శిష్యుల్లో ముఖ్యుడైనటువంటి పద్మపాదాచారు్యుడికి తెలిసింది పద్మపాదాచార్యుడు నృసింహస్వామి యొక్క భక్తుడు ఆయనకి ఒక దశలో అరణ్యంలో తపస్సు చేసుకుంటుండేటప్పుడు నృసింహస్వామి దర్శనమిస్తాడు దర్శనమిచ్చిన ఆయన ఇంత చిన్న వయసులో తపస్సు చేసుకుంటున్నావు నీకు ఏం కావాలి అని అడిగితే పద్మబాదుడు అన్నాడు నాకు ఏమీ అవసరం లేదు నీ దర్శనమైంది నాకు అంతే చాలు ఎప్పుడు నేను కోరితే అప్పుడు మీ దర్శనం అయ్యేటట్టుగా నాకు అనుగ్రహించండి అవసరమైతేనే కోరుతాను అప్పుడు అడుగుతాను ఏం కావాలను అని అన్నాడు నరసింహస్వామి అది ఉండిపోయింది ఇప్పుడు వీడు ఎట్లాగూ తన గురువును చంపేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయం పద్మ పద్మవాదాచార్యుడికి తెలిసి వెంటనే ప్రార్థన చేశాడు నరసింహస్వామి ఆయన దర్శనమిచ్చాడు ఏనాయన అంటే మహాత్మ మీ దర్శనం కావడమే నాకు శుభం కాకపోతే మీరు అడిగారు కదా ఏదో ఒకటి కోరుకోమని ఆ కోరుకునేది ఏదో ఈ రోజు కోరుకోవాల్సినటువంటి అవసరం నాకు వచ్చింది అనేది ఏం కావాలి నీకు చెప్పు ఏం లేదు ఇదిగో ఈ కాపాలికుడు కాలభైరుడు ఉగ్రభ ఉగ్రభైరవుడు ఉగ్రభైరవుడు అనేటువంటి కాపాలికుడు మా గురువు గారి యొక్క శిరస్సును ఖండించబోతూ ఉన్నాడు మీరు రక్షించాలి అని అన్నాడు అంతే నరసింహస్వామి అందులో ఉగ్ర నరసింహస్వామి క్షణాల్లో వాడు వస్తూ ఉన్నాడు ఆచార్యుల వారి దగ్గరికి వాడి శిరస్సును ఖండించారు నరసింహస్వామి ఆ విధంగా ఉగ్రభైరవుడు నశిస్తే వెంటనే ఆచార్యుల వారు కళ్ళు తెరిచి చూశారు లక్ష్మీ సమేతంగా నరసింహస్వామి దర్శనమిచ్చారు ఆచార్యుల వారికి ఆయన దర్శనం జరిగినప్పుడు ఆ ఆనందంలో పెళ్లిపికినటువంటి స్తోత్రమే ఈ లక్ష్మీ స్తోత్రం లక్ష్మీ అని ఎందుకంటున్నారంటే లక్ష్మీదేవితో కలిసి దర్శనమిచ్చాడు అదే లక్ష్మీ స్తోత్రం ఇప్పుడు మీ దగ్గర ఉండే పుస్తకంలో అట్ట మీద కూడా ఉంది లక్ష్మీదేవిని పక్కన కూర్చోబెట్టుకుని ఆ దర్శనాన్ని ఇవ్వడం జరిగింది అక్కడ వచ్చినటువంటిదే ఈ లక్ష్మీ నృసింహ స్తోత్రం ఈ మూడు రోజులు ఉదయ సాయంత్రాల్లో ఈ స్తోత్రాన్ని మనం అధ్యయనం చేయబోతున్నాం ఇది శంకరాచార్య స్వామి రచించింది ప్లీజ్ సి దెక్స్ ముందుకసారి చెప్పండి శ్రీమత్ పయోనిధి నికేతన పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధి పొత లక్ష్మీ నృసింహ మమ దేహీ కరావలంబం శ్రీమత్పయోనిధి నికేతన చక్రపా భోగీంద్ర భోగ మణిరాజు పుణ్యమూర్తే యోగిశ శాశ్వత శరణ్య భవాబ్ పొత లక్ష్మీ నృసింహ మమేహి కరావలం లక్ష్మీ నృసింహ మమదే కరావ శ్రీమత్ మంగళ మంగళ సూచికంగా శ్రీమత్ ఆ శ్రీ అనేటువంటి అక్షరమే మంగళాచరణం నిర్విఘ్న పరిసమాప్తి కామ మంగళమాచరేత్ కాబట్టి ఏ మనం కార్యం చేపట్టినా అది నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగడానికి మంగళాచరణం చేస్తాం అది భగవంతుని ప్రార్థన అయి ఉంటుంది లేదు ఓంకారం అయి అట్లాగే శ్రీమత్ ఆ శ్రీ శబ్దమే మంగళ సూచికంగా ఉంది శ్రీమత్ శ్రీమత్ అంటే యస్య వక్షసి నిత్యం వసతి శ్రేహి ఎవరి యొక్క వర్షస్థలములో యస్య వక్షసి నిత్యం వసతి శ్రీహీ సహ శ్రీమాన్ అదే శ్రీమాన్ అంటాం మనం ఇప్పుడు పూర్వం మన వాళ్ళు పెద్దవాళ్ళు ఉత్తరాలు రాసేటప్పుడు శ్రీమాన్ అని రాసేవాళ్ళు శ్రీమాన్ అంటే భగవత్ స్వరూపుడు అని అర్థం కాబట్టి శ్రీమత్ యస్ వక్షసి నిత్యం నిత్యం ఎల్లప్పుడు కూడాను వక్షసి నిత్యం వక్షసి నిత్యం తి అంటే ఎప్పుడు కూడాను ఆయన యొక్క వక్షస్థలం మీదనే ఉండేటువంటిది ఎస్య వచ్చసి నిత్యం వసతి శ్రీ లక్ష్మీదేవి నిరంతరం కూడాను ఎవరి యొక్క వక్షస్థలం మీద ఉంటుందో ఆయన శ్రీమత్ శ్రీమత్ ఆయనే శ్రీమాన్ అంటే నిత్యం అనేటువంటి పదమే ఇక్కడ ఇంపార్టెంట్ లక్ష్మీదేవి నిత్యం ఒక చోట ఉండమన్నా ఉండదు అలా ఒక చోట ఎప్పుడూ ఉండనామనే లక్ష్మీ అంటారు సరేనా ఏమవుతుంది ఒక చోట ఉంటది ఇప్పుడు మన దగ్గర ఉంటుంది మనం తీసుకెళ్ళి కొబ్బరికాయగా ఉన్నాం అనుకోండి ఆ కొబ్బరి కొట్టేడు బాగుంది వాటి తీసుకెళ్ళి బ్యాంకులో వేసాడు అనుకోండి బ్యాంకులో ఉంటుంది ఒక్క చోట ఉండే అవకాశం లేదు తిరుగుతూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి స్థిరంగా ఒక్క చోట ఉండదు కానీ విష్ణుదేవుడి దగ్గర భగవంతుని దగ్గర ఆ పప్పులు వడకవు నిత్యం ఉండాల్సిందే కాబట్టి ఆయన వక్షస్థలం మీద నిత్యం ఉంటుంది ఎస్య వక్షసి నిత్యం వసతి శ్రీహి శ్రీహి వసతి కాబట్టి లక్ష్మీదేవి నిరంతరం అక్కడే ఉంటది కాని ఎప్పుడు అలా ఉండేది అవకాశం లేదు కానీ అక్కడ మాత్రం సదా ఉంటుంది కనుక లక్ష్మీదేవిని కావాలనుకునేవాళ్ళు మీకు కులు ఇస్తున్న కులు సీక్రెట్ సీక్రెట్ కాబట్టి నాకు ధనం కావాలి ఇది కావాలి అది కావాలనుకుంటారు తెలుసా వాళ్లకు కూడా నేను చెప్పేది ఏంటంటే నేను ఎప్పుడు అనేవాడిని స్వామీజీ ఏదన్నా లక్ష్మీ అంటే ఆ రోజుల్లో ఆశ్రమం పెట్టిన ప్రారంభంలో దౌడేశ్వరంలో స్వామిజీ ఏదన్నా లక్ష్మీదేవి పూజ చేస్తామని ఎందుకయ్యా ఎందుకు రోజు చేస్తున్నాం కదా పూజ ధ్యానం జపం అన్నీ చేస్తున్నాం కదా మళ్ళీ ప్రత్యేకించే లక్ష్మి ఏం లేదు స్వామిజీ మనకు ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోతాయని ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారా నీకు పోతాయని నువ్వు అనుకుంటూ ఉన్నావు కానీ ఆమె ఎక్కడుంది హృదయంలో ఉండేది ఇప్పుడు మన హృదయంలో ఏముంది చెప్పండి ఏమి లేదు అహంకారం తప్ప అందుకని ప్రతి ఒక్కరు కూడా ఏ అదే ఆ పని నేను చేశా చూడండి వాడు వర్షస్థలం మీద ఎవరున్నారు నేనే చేసింది నేను అరే కొట్టుకుంటాడు చూసారా అంటే ఎవరుండేది ఇక్కడ అహంకారం ఉంది వాడికి కాబట్టి అహంకారాన్ని తొలగించి భగవంతుడిని కనుక హృదయంలో నిలుపుకుంటే భగవంతుడు ఎక్కడ ఉంటే భగవతి అక్కడ ఉన్నట్టే ఇప్పుడు చూడండి మీరు ఇది తర్వాత వస్తా ఉంది పయోనిధినికేతన అంటే పాలకడల్లో ఉండేటువంటి వాడు పాలసముద్రంలో పరమేశ్వరుడు ఉంటే అమ్మవారు కూడా ఉందా లేదా ఇప్పుడు శేషతల్పం అంతా బాగుంది పాలకడల్లో ఆయన ఉన్నాడు పక్కన అమ్మవారు కూర్చొని ఉందా లేదా పాదాల దగ్గర ఏం చేస్తా ఉంది ఏం చేస్తుంది కొడతా ఉంది మసాజ్స మసాజ్ మసాజ్ ఎందుకో తెలుసా అసలు ధనం ఉండేదికే ధనం ఉండేది ఇతరులకు సేవ చేయడం కోసమే వాస్తవం చెప్పాలంటే భగవంతుడికి సేవ చేయడం కోసమే కాబట్టి లక్ష్మీదేవే భగవంతుడికి సేవ చేస్తా ఉంది పాదాల దగ్గర కూర్చొని నేనప్పుడు చెప్పేవాడిని వాడితో ఏం అవసరం లేదు ఆమెను బట్టుకుంటే ఆమె ఒక్కటే వస్తుంది ఆ వచ్చినాము ఒక చోట నిలవదు ఈయనను కనుక బట్టుకు ఈయన వస్తాడు పరమ పురుషార్థం ఆవిడ ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకని ఈయన ఎక్కడుంటే అక్కడ ఉండాల్సిందే ఆమె ఆమె లేకుండా ఈయన ఉండగలడు కానీ ఈయన లేకుండా ఉండే అవకాశమే లేదు లేబట్టి ఎస్య వచ్చసి నిత్యం వసతి శ్రీ నిరంతరం కూడా ఆమె ఎవరి వచ్చస్థలం అయితే ఉంటుందో ఆమె లక్ష్మీదేవి కాబట్టి ఆమె ధనలక్ష్మి కావచ్చు ఒక రూపంలో కాదు కదా ధనలక్ష్మి ధాన్య లక్ష్మి వరాలు ఇచ్చిన వరలక్ష్మి తర్వాత గృహలక్ష్మి ధాన్యం ఇంటికి కనుక వచ్చిందంటే ధాన్యలక్ష్మి ఎవరి మీదైనా మనకు జయం కలిగింది అనుకోండి ఎలక్షన్లో గెలిచిన జయలక్ష్మి చూడండి మంచి విజయం విజయలక్ష్మి నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ మనల్ని ఉద్ధరించు మోక్ష లక్ష్మి సరేనా కాబట్టి మోక్షలక్ష్మి ఎక్కడ ఉంటది భగవంతుడు ఎక్కడుంటే అక్కడే ఉంటది కనుక శ్రీమత్ పయోనిధి అది కాబట్టి పయోనిధి నికేతన పయోనిధి నికేతన శ్రీమత్ చూచాము పయోనిధి నికేతన పయ అంటే పాలు పయోనిధి పాల సముద్రం నికేతన నివాసం కాబట్టి శ్రీమత్ ఆ పరమేశ్వరుడు జగన్నాథుడు పయోనిధి నికేతన అంటే పాలకడలిని నివాసంగా కలిగినటువంటి వాడు అని అర్థం అది పయోనిధి నికేతన శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణి ఎందుకు పాలకడల్లోనే ఉండాడు పరమేశ్వరుడు నికేతన ఆయన నివాసం పాలకడలి ఎందుకని పాలకడలి నివాసం అని అడిగితే భక్తిగది సంకేతం మనకు బాహ్య జగము బాధలమయమనీ అంతరంగు బాధలమయమనీ అంతరంగము భయ రూపమనీ అంతరిక భక్తి ఏ అభయప్రదమని అంతరిక భక్తి ఏ అభయప్రదమని సరిచే పుట్టకు సిరితో కూడి పాలకడలి పవ్వళావా సంద్రం పవ్వళి చావా జారవిడిచావా లేఖ నో జారీడి లోకాలు పాళిషి పలసి లోకాలు పాలించి అలసిన దేవ ఖిన్సలేను మొదవి నీరావా పాలస పవ్వళిం చావా చాలిలేక నో జారవిడి చావా పాల సంద్రమున్న బాహ్య ప్రపంచంలో సుఖపడదామంటే అవకాశం లేదు ఇది విషయ ప్రపంచం నిరంతరం మార్పు చెందుతూ ఉండేది పరిణామశీలంగా ఉండేటువంటిది బాహ్య జగ్గము బాధలమయ అంతరంగంలో ఈ ప్రపంచం చూస్తే ఎక్కడ చూసినా బాధలే ఎక్కడ చూసినా కష్టాలే ఎక్కడ చూసినా కడగంలే ఎక్కడ చూసినా కన్నీళ్లే ఇవే కనపడుతున్నాయి బాక్యంలో ఇక అంతరంగం పోని లోపల చూస్తామా ఇంటర్నల్ గా అంటే అక్కడ ఇదే బాధలు ఎందుకో తెలుసా ఏది ఎప్పుడు పోతుందో తెలియదు ఆ రాబోయేది ఎలా వస్తుందో తెలియదు వచ్చేది ఎంత భయంకరంగా ఉంటుందో తెలియదు కాబట్టి నిరంతరము ఆంతర్యంలో ఒక ఆందోళన బాహ్యంలో ఆవేదన బాహ్య జగము బాధలమయమనీ అంతరంగము అభయభ బాహ్య జగమో పాదలమయమే అంతరంగము భయ రూపమని ఆంతరిక అభయ ప్రధమనీ సరిచే పుట్ సి పాము ఒక్కసారి దర్శనమిచ్చేటప్పటికి చూసి పయోనితినికేతన హే పాలకడలిలో ఉండేటువంటి హే విష్ణుమూర్తి ఈరోజు నీ దర్శన భాగ్యం నాకు కలిగింది నేనక్కడికి రాలేను నువ్వే ఇక్కడికి వచ్చావు కనుక నీవు చక్రపాణి చక్రమును ధరించుండేటువంటి వాడు సుదర్శన చక్రాన్ని నిరంతరం ఎవడైతే ధరించుంటాడో ఆయన చక్రపాణి దేనికిది సమస్త లోక రక్షణార్థం సుదర్శనాఖ్యం దత్త ఇది చక్రి కాబట్టి సుదర్శనమైనటువంటి సుదర్శన చక్రాన్ని చక్కటి దర్శనం సుదర్శనం భగవంతుని దర్శించేటువంటి స్థితిని కల్పించే సుదర్శనం సమ్యక్ దర్శనం కాబట్టి సమస్త లోకరక్షణార్థం ఈ సమస్తమైనటువంటి ప్రపంచాన్ని రక్షించడానికి చక్రాన్ని ధరించి సుదర్శన చక్రం అనేటువంటి దాన్ని ధరించి వాడు భగవంతుడు ఎందుకు కాబట్టి చక్రము అనేటువంటిది ఖండించడానికే గనక భక్తుల్లో ఎవరైతే భక్తులు భగవంతుని ఆశ్రయిస్తారో ఆ భక్తుల్లో ఉండేటువంటి కామ క్రోధ లోమ మోహ మద మాత్సర్యాలని అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో వీటిని సంపూర్ణంగా ఈ సుదర్శన చక్రంతో ఖండించి వాళ్ళని భక్తుల్ని రక్షించేటువంటి వాడు గనక చక్రీ చక్రపాణి కాబట్టి చక్రమును చేతి ధరించుండేటువంటి వాడు చక్రపాణి పయోనితి నికేతన చక్రపాణి భోగింద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తి భోగీంద్ర అంటే ఆదిశేషుడు భోగీంద్ర ఆదిశేషుడు భోగీంద్ర భోగ అంటే భోగ అంటే పడగల భోగీంద్ర అంటే ఆదిశేషుడు భోగ అంటే పడగలు కాబట్టి ఆదిశేషుడు యొక్క పడగల ఎందలి మణి మణుల చేత రాజిత ప్రకాశింపబడుతూ ఉన్నటువంటి కాబట్టి ఆ ఆదిశేషుని యొక్క పడగలలో ఏ మణులైతే దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాయో ఆ వెలుగు చేత ప్రకాశిస్తూ ఉండేటువంటి పుణ్యమూర్తి అంటే పవిత్రమైనటువంటి మూర్తి కలిగిన పవిత్రమైనటువంటి దేహం కలిగినటువంటి అని అర్థం కనుక ఇది భగవంతుని యొక్క ప్రకాశ స్వరూపం దీంట్లో ముఖ్యంగా ఆదిశేషుడు ఇది ప్రధానం ఆదిశేషుడు మహాభక్తుడు ఎవరికి దక్కనంత భాగ్యం ఆయనకి దక్కింది అంత స్వార్థపరుడు ఆయన ఎక్కడో రాశాను నేను ఎందుకనంటే భగవంతుడికి పడక ఆయనే బెడ్ ఆయనే అవునా పోని దిండ ఎవరికైనా అవకాశం చేయొచ్చు కదా బెడ్డు ఆయనే తలగడ కూడా ఆయనే ఇటు చుట్టుకొని వస్తాడు దాని మీద పెట్టుకోండి స్వామి సరేనా పాదాల దగ్గర కూడా ఆయనే పోని కొడుగన్నా ఎవరికైనా ఇస్తే పట్టుకుంటాడు కదా ఇప్పుడు మా కృష్ణం పట్టుకొని వచ్చినట్టు లే అది కూడా ఇవ్వలే కారణం ఇక్కడ ఎవరైతే ఏ ఆదిశేషుడైతే ఆయనకి పడకలాగా ఉండాడో దిండులాగా ఉన్నాడో ఆయనే కొడుగ్యాడు చూచారా తమాషా అంటే భగవంతునికి అన్నీ నేనే కావాలి దాని అర్థం ఏంటో తెలుసా నాకు అంతా భగవంతుడే ఉండాలి రెండవది లేదు అనేటువంటి భావనతో ఉండేటువంటి మహాభక్తుడు ఆదిశేషుడు గనక భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే కాబట్టి పుణ్యమూర్తే ఈ పుణ్యమేంటో తెలుసుకోవాలి స్మరణాది కుర్వతాం స్మరణాది కుర్వతం సర్వాం పుణ్యం కరోతి స్మరణాది కుర్వతాం భగవంతుడిని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో నిరంతరం కూడా అలా స్మరించేటువంటి వాళ్ళకి పుణ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు భగవంతుడు స్మరణాది కురుతాం ప్లీజ్ సర్వేషాం పుణ్యం కరోతి ఇది కాబట్టి ఎప్పుడు అంటే కర్మఫలం అది కర్మఫలం అనేటువంటిది దయ ఇప్పుడు స్మరణ అన్నాం లేదు పూజ అన్నాం ధ్యానం అన్నాం జపం అన్నాం ఇవన్నీ మామూలు కర్మలు కావు అలౌకిక కర్మలు అవునా ఇప్పుడు మనం చేస్తూ ఉంటాం కదా మామూలు కర్మలన్నీ చేస్తూ ఉంటాం ఆఫీసుకు పోతాం వస్తాం పోతాం అన్నీ చేస్తుంటాం ఇవన్నీ సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి కర్మలు వీటికి ఫలితాలు ఉంటాయి నీవు ఉద్యోగం చేశావు అది కర్మ దాని ఫలితం జీతం ఇట్లా ప్రతిదానికి కర్మకు ఫలితం ఉంటుంది కానీ పూజ చేశావు దానికేంటి ఫలం ఎందుకంటే భగవంతుని స్మరించాం దానికి ఫలితం ఏంటి ఎందుకంటే అది కర్మ కర్మంటూ జరిగితే ఫలితం ఉండాలి కాబట్టి భగవంతుని స్మరించాము అది కర్మ భగవంతుని పూజించాము అది కర్మ భగవంతుని ధ్యానించాము అది కర్మ కాబట్టి ఇవన్నీ కర్మలైనప్పుడు వీటికి ఫలితం ఏంటి ఇప్పుడు కొందరు చెప్తారు స్వామీజీ నాకు వివాహమైంది సంతానం కలగలేదు ఆ తర్వాత ఫలానా స్వామీజీ చెప్పారు నేను ధ్యానం చేశాను ఆ ధ్యాన ఫలితంగా నాకు పిల్లవాడగలిగాడు నిజమే నువ్వు ధ్యానం చేస్తే నీకు పిల్లవాడు పుట్టాడు ఎస్ ఐ యాక్సెప్ట్ దట్ నేను కూడా ధ్యానం చేస్తున్నాను కదా నా డౌట్ ఊరికే అంటే మీరు కొద్దిగా ఆలోచించండి నాకు ఫలితం ఏంటి నువ్వు పూజ చేస్తే నీకు అమ్మాయి పుట్టింది నేను పూజ చేస్తున్నా నాకేంటి నాకేంటి అర్థమవుతుంది కాబట్టి పూజ జపము ధ్యానము సంకీర్తనము ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి లౌకిక కర్మలు కావు సార్ లౌకిక కర్మలు అయితే మనం చెప్పచ్చు అయ్యా ఈ పనికి ఏంటి ఫలితం అంటే చెప్పచ్చు కానీ భగవత్ సంబంధమైనటువంటి కర్మల్లో అది అలౌకిక కర్మ లౌకిక కర్మ కాదు అలౌకిక కర్మ ఎప్పుడైతే నువ్వు చేస్తావో దాని ఫలితం ఏంటంటే దయా దాని ఫలితం ఇది దయ అంటే భగవంతుడికి నా మీద దయ లేదు ఏంత పనికిమాలి మాటలు భగవంతుడికి నీ మీద దయ దయ ఎందుకడిపోయి ఏడుస్తున్నావే అడిపోయి ఇదిగో దయ అనేది డిమాండ్ చేసేది కమాండ్ చేసేది అంతేగా ఇది కాదు ఈ దీనాలాపంలో అవసరం లేదు నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేశావో ధ్యానం అనేటువంటిది కర్మ మానస కర్మ అదే పూజ కాయక కర్మ అదే జపము వాచక కర్మ నువ్వు ఎప్పుడైతే ఈ కర్మలు చేశావో ఇవన్నీ అలౌకిక కర్మలు గనక వీటికి ఫలితం దయా డిసైడెడ్ కాకపోతే ఒక్కటి ఉంది ఇక్కడ ఇదంతా నాకు మనం సాధించుకున్న కర్మ ఫలం అయినా ఇది మనం సాధించుకున్న కర్మ ఫలం అందుకు ధ్యానం చేసేది జపం చేసేది ఎందుకంటే ఇవన్నీ మనకు ఫలం ఉంటుంది ఎట్లాగైతే మనం డబ్బు తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటామో అంతే ఇది కూడా పాస్బుక్లో అక్కడ ఉంటుంది భగవంతుడి దగ్గర ఇక్కడ ఉంటుంది కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి పాస్బుక్లో నువ్వు విత్డ్రా చేసుకోవచ్చు కానీ భగవంతుడి దగ్గర అది సాగదు నీకు ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఎందుకు ఇవ్వాలో ఏ విధంగా ఇవ్వాలో సర్వజ్ఞుడు సర్వశక్తిమతైనటువంటి పరమాత్మ తెలుసు సర్వజ్ఞ సర్వం జానాతీతి సర్వజ్ఞ సమస్తం తెలిసినటువంటి వాడు విశ్వస్యకర్త విశ్వజ్ఞ ఈ ప్రపంచాన్ని అంతా తెలిసినటువంటి వాడు కాబట్టి నీకు ఈ కర్మకి ఏ విధమైనటువంటి ఫలితమో వల్ల ఆయనకి తెలుసు ఒకవేళ నువ్వు అనొచ్చు ఈరోజు కొద్ది కడుపు నొప్పిగా ఉందనుకు స్వామి నేను నిన్నెంతో ధ్యానం చేశాను కదా నా ధ్యాన ఫలం అంతా నీ దగ్గర ఉండాలి కదా కొంత రిలీజ్ చేయండి ఈ కడుపు నొప్పి భరించలేకపోతున్నా తగ్గుతుంది అనుకోవచ్చు భగవంతుడు చేయకపోవచ్చు ఎందుకని స్వామీజీ నాటే కదా కర్మఫలం ఆయనకేం సంబంధం ఆయన రిలీజ్ చేయొచ్చు కదా అక్కడే సార్ బ్యాంకు మేనేజర్కి భగవంతుడి తాడా నువ్వు ఇక్కడ నువ్వు తీసుకెళ్లి డబ్బు పెట్టుకుంటే నీకు కావాలంటే భగవంతుడు ఇక్కడ బ్యాంకు మేనేజర్ రిలీజ్ చేస్తాడు కాని భగవంతుడు సర్వజ్ఞుడు గనక ఆయన తెలుసు ఈ రోజు కడుపు నొప్పికే నువ్వు నీ ధ్యాన ఫలాన్ని కోరుతూ ఉన్నావు కానీ రేపు ఒక కార్ యాక్సిడెంట్ జరగబోతా ఉంది అది నీకు తెలియదు భవిష్యత్తు నాకు తెలుసు భూత భవ్య భవత్ ప్రభు కాబట్టి భవిష్యత్తు కూడా నాకు తెలుసు కాబట్టి రేపు నీకు కార్ యాక్సిడెంట్ జరగబోతుంది గనక అప్పుడు దానికి ఏం చేస్తావు కనుక ఇప్పుడు ఏదో అది నీకోసం నిలువ ఉంచుతున్నా నువ్వు అడిగినా ఇవ్వను ఎందువల్ల రేపు నిన్ను ఆదుకోవాలి గనక ఇంత ప్రేమ ఇంత దయ భగవంతుడికి ఉంది నీ మీద జస్ట్ వు హ్యావ్ టు అండర్స్టాండ్ దట్స్ ఆల్ ఇది ఇలాగదా అని అర్థం చేసుకుంటే భగవంతుని సరిపోద్ది కాబట్టి మనం కర్మ చేస్తాము కర్మ యొక్క ఫలితం మందే మన కర్మ ఫలమేది కానీ ఎప్పుడు అవసరం అప్పుడు ఇస్తారు చూసారా అక్కడ భగవంతుని యొక్క అదృశ్య హస్తం కాబట్టి శ్రీమత్ పయోనిధి నికే చక్రపాణి భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే తరువాత యోగీష యోగీష యోగం జానంతి ఇది యోగ ఎవరికైతే యోగం తెలుసో వాళ్ళని యోగ విధులు అంటారు యోగం తెలిసినటువంటి వాళ్ళ విధ కాబట్టి ఎవరైతే తెలుసో యోగం జానంతి ఇది యోగ విధ తారికి అంటే యోగినాం తేషాం యోగినాం ఈశ ప్రభు యోగీష కాబట్టి యోగం ఎవరికైతే బాగా తెలుసో వాళ్ళని యోగులు అని అంటారు అటువంటి యోగులకు ప్రభు వాడు యోగీశుడు విష్ణు సహస్రనామంలో యోగ విధాం నేత అనే పదం ఉంది కాబట్టి యోగ విధులు ఎవరో వాళ్ళకి నేత ప్రభు వాడు ప్రభు అయినటువంటి పరమేశ్వరుడు కాబట్టి ఆయనకంతా తెలుసు కాబట్టి యోగంలో యోగులైనటువంటి వాళ్లకు ప్రతిబంధకాలు ఉంటాయి యోగాన్ని దాటలేకపోతారు ఒక్కొక్కసారి కాని పరమేశ్వరుడికి అధ్యయనంలో ఉంటుంది యోగం అనేది పరమేశ్వరునికి అధీనంలో ఉంటది కాబట్టి యోగీషునికి ఆ విధమైన ప్రతిబంధకాలు ఉండవు కారణం అసలు యోగమే ఆయనతో ప్రారంభమైంది ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహమ ప్రాహ మను బ్రవీత్ ఏం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్ష యో విదు సకాలే యోగో నష్ట పరంతపా భగవద్గీత క్లియర్ గా చెప్పాడు అయ్యా ఈ యోగం ఏదైతే ఉందో ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం అవ్యయమైనటువంటి ఈ యోగాన్ని ప్రోక్తవాన్ నేను చెప్పాను ఎవరికి వివస్వతే సూర్యుడికి చెప్పాను మొదట ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం కాబట్టి ఆ వివస్వాన్ మనవే ప్రాహ కాబట్టి ఆ సూర్యుడు మనువుకు చెప్పాడు మనుహు ఇక్ష్వాకవే బ్రవీత్ కాబట్టి ఇక్ష్వాకుడికి అబ్రవీత్ మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు ఏం పరంపరా ప్రాప్తం ఈ విధంగా పరంపరగా వస్తున్నటువంటి ఈ యోగం ద్విధం ఏవం పరంపరా ప్రాప్తం పూర్వం అది రాజర్షయో విదు ఏమ రాజర్షయో విదు పూర్వం రాజక్షులు తెలుసుకొని ఉన్నారు ఇదంతా కూడా రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడైతే వాడికి మాత్రం జ్ఞానం ఉండాలి వేద జ్ఞానం ఉండేటువంటి వాడే ఆ రోజుల్లో రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప పరంతప శత్రువులను తప్పింపజేసేటువంటి ఓ అర్జున రాను రాను రాను ఈ యోగం నశించిపోయింది కనుక మళ్ళీ ఇప్పుడు నేను నీకు చెప్పాల్సి వస్తుంది పూర్వం ప్రారంభంలో అంటే సృష్ఠ్యాదిలో సృష్టి ప్రాక్ సృష్టి ముందు నేను చెప్పడం జరిగింది సూర్యుడికి మొట్టమొదట ఆయన సూర్యుడు ఇక్ష్వాకుడికి చెప్పాడు ఇట్లా మనువుకి చెప్పాడు మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు ఇట్లా పరంపర వస్తూ ఉన్నది కానీ ఇటీవల కాలంలో కనిపించడం లేదు కనుక మళ్లీ నేను నీకు చెబుతూ ఉన్నాను పరమేశ్వరుడు అన్నాడు గనక యోగ స్వరూపుడు పరమేశ్వరుడు కాబట్టి యోగీష శ్రీమత్ పయోనిధినికేతన చక్రపాణి భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తి నెక్స్ట్ శాశ్వత పరమేశ్వరుడు శాశ్వతుడు అంటే శాశ్వత్ సర్వేషు శాశ్వత్ సర్వేషు కాలేషు భవతి ఇది అది శాశ్వత అన్ని కాలాల్లో ఉండేవాడు అంతటా ఉండేటువంటి వాడు అది కాబట్టి అంతటా ఉండేటువంటి వాడు నిన్నెప్పుడైనా కాపాడుతాడు నీకు తెలియదు వచ్చిన బాధ ఆయన ఎలాగైనా కాపాడచ్చు ఎప్పుడైనా కాపాడచ్చు ఎక్కడైనా కాపాడచ్చు ఎందుకో తెలుసా బాధలు ఎప్పుడైనా రావచ్చు ఎక్కడైనా రావచ్చు ఎలాగైనా రావచ్చు ఇంటి నుంచి చక్కగా బయలుదేరిపోయాం టిఫిన్ చేసి పోయి కూర్చొని ఫైల్ రాస్తూ ఉన్నాను ఆఫీసులో సడన్ గా గుండిపోటు వచ్చింది ఇంట్లో వాళ్ళు ఉండారా మనల్ని ఆదుకునేవాళ్ళు ఎవరారా సడన్గా హార్ట్ స్టోక్ వచ్చింది ఏం చేయాలి చెప్పండి అక్కడుండేవాడు రక్షించాలి ఎక్కడో ఉండేవాడు కాదు అక్కడ మన పక్కనుండేటువంటి సీట్లో ఉండాడే ఇంకొక ఆయన ఉద్యోగం చేస్తాడు ఆయన ఏమో రక్షిస్తాడు ఎందుకని ఆయన లేచేటప్పటికీ గంట కాబట్టి ఎక్కడ ఏదైనా ఎప్పుడైనా ఎలాగైనా జరగచ్చు కానీ మనల్ని రక్షించేటువంటి వాడు అయ్యి ఉండాలి ఇది ఈ శాశ్వత శబ్దం ఏదైతుందో శాశ్వత యోగీష శాశ్వత శాశ్వత అంటే శాశ్వత అంతగా ఉండేటువంటి వాడు శాశ్వత్ సర్వేషు కాలేషు సర్వకాల ఎందు కూడా భవతి శాశ్వత భవత ఇతి ఎప్పుడూ ఉండేటువంటి వాడు అలా ఎప్పుడూ ఉండేటువంటి వాడు పరమేశ్వరుడు అట్టి పరమేశ్వరుడిని నమ్ముకున్నటువంటి వాళ్ళకి జీవితంలో ఏ బాధలు ఉండవు ఎందుకని నువ్వు ఎక్కడున్నా ఎప్పుడైనా ఎలా ఉన్నా నిన్ను రక్షించేటువంటి వాడు పరమేశ్వరుడు పక్కనే ఉన్నాడు అది ఇంకేం లేదు కాకపోతే మనకు అది అర్థం కాదు ఒక కార్ల ఫ్యాక్టరీ ఉండింది ఆయన కార్ల ఫ్యాక్టరీ వాళ్ళు చాలా ఇప్పుడు కార్లు తయారు చేస్తూ ఉంటారు చాలా గొప్పగా పెద్ద ఫ్యాక్టరీ అయిపోయింది బాగా ధనికులు అయిపోయారు బాగా ధనాన్ని ఆర్జించారు ఇదంతా ఇలా జరగడానికి కారణమైనటువంటి ఒక ముఖ్య ఉద్యోగి అక్కడ ఉన్నాడు ఆ కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో అతను కొత్త కొత్త డిజైన్స్ తయారు చేసి చక్కగా కార్లు తయారు చేస్తూ ఉండేవాడు అయిపోయింది ఆయన రిటైర్మెంట్ అయ్యేది వచ్చేసి రిటైర్ కావాలి అప్పుడు సరేనని పిలిచి నువ్వు ఇంతకాలం మాకు మంచి సేవలు అందించావు కాబట్టి నీ సేవలకు మేము చాలా సంతృప్తి పడ్డాము ఇంకా రిటైర్ అవుతూ ఉన్నావు కనుక నీకు కావలసినవన్నీ కూడా ఇచ్చేస్తామని ఆయనకు కావాల్సిన గ్రాట్యువిటీ అయితేనేమి పెన్షన్ అయితేనేమి అన్ని అడగకుండానే అన్నీ ఇచ్చేశారు ఇచ్చిన తర్వాత అతను వెళుతూ ఉన్నాడు అప్పుడు వాళ్ళ డిఎం ఒక్కసారి పిలిచి నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్తానని ఏంటి సార్ నువ్వు మంచి మంచి డిజైన్స్ చేశావు నీ వల్లనే ఎంతో మంది నా దగ్గర పనిచేశారు కానీ నీలాంటి వాడు పనిచేయలేదు అందువల్లనే ఈ స్థాయికి రాగలిగింది మన కంపెనీ నువ్వు వెళుతున్నావు గనక మళ్లీ నీలాగా చాకచక్యంగా స్కిల్ఫుల్ చేసేటువంటి వాళ్ళు దొరుకుతారో దొరకరో నాకు తెలీదు నాకు ఒక ప్రత్యేకంగా ఒక కారు ఒకటి చేసి పెట్టాలి అది నీ యొక్క అధీనంలోనే బాగా అర్థం చేసుకోండి నీ యొక్క అధీనంలోనే అది చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఇంకెట్లాగో రిటైర్ అయినావు వెళ్ళిపోతున్నావు గనక ఇంక మళ్ళీ నువ్వు రావు గనక నీ అధీనంలో నాకు ఒక మంచి కారు ఒకటి డిజైన్ చేసి నువ్వే డిజైన్ చేసి నువ్వే చేయించేసి ఇచ్చేసి వెళ్ళిపోవు నువ్వు దానికి ఎంత ఖర్చు అయితే అవుతుందో నీకు ఎంతైతే ఇవ్వాలో నువ్వు డిమాండ్ చేసినంత నేను ఇస్తాను అని చెప్పాడు ఇంక ఇంతకాలం ఆయన దగ్గర పనిచేసి యజమాని చే కోరితే కాదనలేక సరేనని ఆయన డిజైన్ చేసి చేయిస్తూ ఉన్నాడు కానీ ప్రతిసారి లోపల ఏమనుకుంటున్నాడంటే చూడు పొయ్యేటప్పుడు కూడా పిలిచి నాకు ఒక కారు అని ఇప్పుడు కూడాను నన్ను మనశ్శాంతి లేకుండా చేశాడు ఆయన చెప్పేసి లోపలి తెచ్చుకుంటే ఏదంటే అది ఆ టెంట్ డిజైన్ సరిగా లేదు ఏది పడితే వాళ్ళ కింద వాళ్ళు అడుగుతారు సార్ ఇది కొద్ది ఇది ఏమంట ఏదో ఒకటి ఏదో ఏ పర్వాలేదు కానీ ఇట్లా తయారైంది కారు తయారైపోయింది అప్పుడు తీసుకువచ్చి పెట్టాడు సార్ అయిపోయింది సార్ కారు ఇక నేను వెళ్ళచ్చు సార్ అయిపోయిందా మంచిది వెళ్తావా వెళతా సరే వస్తాను సార్ నీకు డబ్బు ఎంత కాదు వద్దు సార్ ఈ మాత్రం జ్ఞాపకం మీరు పెట్టుకోండి సార్ చాలు వెళ్తాను అని చెప్పేసి పోదు అంటే అతనికి ఎట్లా ఉందంటే మళ్ళీ పిలిచి ఇంకోటి చేయమంటాడేమో తీరా పోతూ పోతూ పోతూ ఉన్నాడు ఇదిగో నాయనా అని పిలిచాడు మళ్ళీ ఎవరు ఈయన ఓనర్ నేరుగా వచ్చాడు ఇట్రా వచ్చాడు ఇదిగో ఏంటిది చెప్పమాలయ్యా ఏంటి కుమార్ చెప్పమాలి కదా నువ్వు జపంల్ల కూడా మర్చిపోయినావేంటి జపం చేయడం లేదేంటి ఏంటి అది కారు తాళం తాళం చెవినా ఆయన ఇచ్చాడు దేనికి సార్ ఎక్కడికి పోయి రావాలి సార్ ఎక్కడికి లే ఇంతకాలం నా దగ్గర పనిచేసావు కదా నువ్వు ఒకేసారి ఇప్పుడు ఇంటికి పోతున్నావు ఇంక రావు కదా అప్పుడు నడిచి వచ్చావు ఇప్పుడు నడిచే పోతావా కారులో పోనాయన కారులో పో ఈ కారు నీకోసమే సరేనా ఇంతకాలం నా దగ్గర పనిచేసావు కదా అందుకని ఈ కారు నీకు ఇవ్వాలనుకునే నిన్ను తయారు చేయమన్నాను అంటే నేను ఏ కారు ఇచ్చినా అది నీకు నచ్చుతుందో లేదో నీకు ఇష్టమైనటువంటి రీతిల్లో కారు అది నీకు చాలా తృప్తినిస్తుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు అనుకుంటాడు నా కర్మ ఈ విషయం కనుక ముందే తెలిసి ఎంత అద్భుతంగా రోల్స్ రైస్ కూడా బికి అంత బ్రహ్మాండంగా చేసుకుని ఉండేటువంటి వాడిని ఇది నాకు తెలియదే అని నీకు తెలియకుండా నీకు అందేదే భగవంతుని యొక్క సహాయం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు తెలియదు మనకు అడ్వర్టైజ్మెంట్స్ చేసి పబ్లిసిటీలు ఇచ్చి భగవంతుడు మనకి సేవ చేయడు అది మనకు సహాయం చేయడు మనం అనుకుంటూ ఉంటాం భగవంతుడు నాకేం చేయలేదని ఇదిగో ఇట్లా జరిగిపోతుంది కాబట్టి అతని కోసం అనుకున్నాడు కాదు మనం చేసే భజన ఆయన కోసం అనుకుంటున్నాం మనం చేసే ధ్యానం ఆయన కోసం అనుకుంటున్నాం మనం చేసేటువంటి పూజ ఆయన కోసం మనం చేసే జపం ఆయన కోసం కానీ కాదు అదంతా మన కోసమే తిరిగి మనకే వస్తుంది కానీ ఇది మాత్రం మనకు తెలియదు అదొక్కటే బాధ ఇంకే కాబట్టి శాశ్వత కాబట్టి ఎప్పుడైనా అందచ్చు ఎక్కడైనా అందచ్చు ఆయన సహాయం నీకు ఎలాగైనా అందే అవకాశం ఉంటుంది కాబట్టి యోగీష శాశ్వత నెక్స్ట్ శరణ్యహ శరణ్య అంటే ఆర్తానాం ఆర్తిహరణాత్ శరణం శరణం అంటే ఏంటంటే ఆర్తానాం దుఃఖంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరో ఆర్తి హరణాత్ వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టేటువంటిదే శరణం అంటే పరమేశ్వరుడు ఎవరైతే దుఃఖాల్లో ఉంటారో ఎవరైతే బాధల్లో ఉంటారో ఎవరైతే కష్టాల్లో ఉంటారో అవన్నీ కూడా పోగొట్టేటువంటి వాడు భగవంతుడు ఎందుకని మనం మన కష్టాలు వస్తాయి నాయన ఎవరికైనా వస్తాయి అట్లని చెప్పి మానవుల్ని ఆశ్రయిస్తాం అనుకోండి ఏం లాభం ఎందుకంటే వాళ్లే కష్టాల్లో ఉండారు కదా మనం ఎవరినైతే ఆశ్రయిస్తామో వాళ్లే కష్టాల్లో ఉండరు పైగా పరిమితమైనటువంటి వాళ్ళు పరిమితమైనటువంటి వాళ్ళు మనం పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని మనకు ఇవ్వలేదు జ్ఞానశక్తిలో వాళ్ళు చాలా పరిమితం లిమిటెడ్గా ఉండరు క్రియాశక్తిలో వాళ్ళు చాలా పరిమితం లిమిటెడ్గా ఉండరు అటువంటి వాళ్ళు ఇచ్చేందుకు అవకాశం లేదు ఇప్పుడు ఎక్కడోనూ ఉన్నావు అరణ్యంలో ఎందుకో పోయి మధ్యలో ఇరుక్కుపోయావు అక్కడ నీ కష్టం వస్తే ఎవరు నిన్ను ఉదరిస్తార చెప్పండి ఎవరు ఉద్ధరిస్తారు అది కదా గజేంద్ర మోక్షం గజేంద్రుడిని ఎవరు ఉద్ధరించేది వెళ్ళి ఆ కొలంలో దిగబడ్డాడు ఆ త్రికూట పర్వతం దగ్గర కొలంలో దిగాడు ముసలు పట్టుకుంది ఇప్పుడు ఎవరు అక్కడ అందువల్ల చివరికి చూసి చూసి చూసి ఎంత ప్రయత్నం చేసినా లావొక్కింతయ్య లేదు ధైర్యము విలోలంబయ్యే చూసారా ఇంకా లాభం లేదు ప్రయత్నం చేశాడు ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేశాడు కానీ జయించలేకపోయాడు ఆ టైంలో ఉద్ధరించేవాడెవడు ఉంటాడు ఎందుకంటే ఎవరూ లేరు ఎవరూ లేరు గనక ఉద్దరించలేదు అనుకుంటే అందులో ఉన్నటువంటి ద్రౌపది పరిస్థితి ఏమైందని పంచ పాండవులు చూస్తూనే ఉన్నారు ఆ ఏకవస్త్రనే ఆ స్త్రీని తీసుకొచ్చి నడి సభలో నిలబెట్టి సభా మధ్యాహ్న వలువలు ఇప్పుతూ ఉంటే వాడు దుశ్శాసనుడు ఎవరేం చేయగలరు ఎవరు చేయగలరు తెలుసా భగవంతుడు ఒక్కడే అందువల్ల ఆయన శరణ్య శరణ్య శరణం భగవంతుడు ఒక్కడే శరణం ఇంకెవరు ఓర్చుకోలేరు తీర్చలేదు సునీరిమై సునీరిమై సుని మనీ నిర్బల కే సాఖ్ భరో సన్న తను కి ఆడే సవారో పిచల్లే సాఖ్ భరో సన్న తను కి ఆడే సవారో కునీరి మే సునే సునేరి మైనే ఎన్నో విన్నాను ఏది గతంలో సాధు పురుషుల్ని సంతపురుషుల్ని పరమేశ్వరుడు ఉద్ధరించాడు అనేటువంటి సాక్ష్యాలు అనేకం ఉన్నాయి ఈ ప్రపంచంలో అట్లా చూస్తే ఈ గజేంద్రుడొకడు అంటే ఆ త్రికూట పర్వతం దగ్గర ఆ కికరారణ్యంలో ఎవ్వరూ వచ్చే అవకాశం లేదు జల గజ బరచో నేక సరియో నీ కబల గజ బర చో నేక సరియో నీ కా కే రుకార నిర్బల కే పుకారయే ఆధే నే ఆధే నీ మేనే నేను దీని నుంచి విడిపడగలను అనే ప్రయత్నం చేసినంత వరకు గజేంద్రుడు జ్బల్ ఆ సరస్సులో ఏ సరోవరం అయితే దిగుండాడో అక్కడ తన పని ఏమీ జరగలేదు నిర్బలకే బామోపుక ఇంకా నా బలం ఉపయోగపడదు నిర్బల హాయ్ నేను నిర్బలు అయిపోయాను అనుకున్నప్పుడు ఇంకా దిక్కెవరంటే రాముడొక్కడే ఆయే ఆధేనం అని ప్రార్థిస్తే ను నిర్బలకే బల రాము ప్రకారు నేను నిర్బలునైపోయాను ఇంకా నాకు బలం లేదు ఇప్పుడు నాకు ఎవరు బలం అంటే రాముడే బలం అని రాముణ్ణి పిలవగాని ఆయే ఆధే నామంటే రామ అని పిలవి పిలవాలి బ్యూటిఫుల్ పదప్రయోగం ఆయే ఆధే నా అంటే ఆ పదం రామ రామా రామా నన్ను రక్షించు అని అనాలి కానీ ఆ పదం పూర్తి కాకుండానే ఆయే అదే నామ కాబట్టి ఆ పదం పూర్తి కాకుండానే రామా అనాలి కాదు రా అనేటప్పటికే వచ్చేసాడట ఎందుకని రమ్మంటున్నాడేమో రా అన్నాడే రామా విషయం రా అన్నాడు కదా వచ్చేసాడట రామా అనే లోపల రా అంటేనే వచ్చేసాడు అంతగా నీకు దగ్గరుండి అంత సమీపంలో ఉండి నిన్ను రక్షించే వాళ్ళు ఎవరున్నారు ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు తప్ప అందుకని శరణం ఆయన శరణం ఇక్కడ ఎవ్వరూ లేరు గజేంద్రుడికి కానీ ద్రౌపదికి అందరుండారు అది తమాషా నిండు సభలో చూస్తూ ఉన్నారు భీష్మ ద్రోణాదులు కూడా ఉండరు అక్కడ మహానుభావులు అక్కడ కూర్చొని ఉండారు పంచపాండవులు ఉన్నారు పంచభర్తృకామె కానీ పంచపాండవులు అక్కడే ఉండారు ఏం చేయలేకపోయారు ద్రుపద సుతాన్నిర్ బ భయ తాదిన గహలాయి జ్రుపద సుతాన్నిర్ బల్ భయ గహలాజ దుశాసన కయ వసన రూప భయ శ వసన రూప భయ శను రే నిర్బలకి అక్కడ నిలబడిపోయినటువంటి ద్రౌపది ద్రుపద సుత నిర్బల భయ తా దోజు గెహలాయే నిజ ధామ వచ్చేసాడట ఎందుకని నాకు వైకుంఠం కాదు కావాలా ఎక్కడ పరాభవించబడుతూ ఉందో ద్రౌపది ఆ స్థలమే నాది అదే నాకు వైకుంఠం అని బయలుదేరి పరమేశ్వరుడు వచ్చాడు దుశ్శాసన్ అంత బలవంతుడైనటువంటి దుశ్శాసనుడి యొక్క భుజాల భుజ కీర్తులన్నీ ఏమైపోయినాయో ఆ భుజ బలం అంతా కూడా నీరుగారిపోయింది దుశ్శాసీ వసన రూపు భయము ఎందుకని ఎన్ని వేల చీరలు అవి లాగుతూ ఉండినా చీరలో కుప్పులు పడిపోతున్నాయే గాని వాడి శక్తి సరిపోవడం లేదు దుశ్శాసనుడికి ఎంత బాహుబలం కలిగిన వాడు ఎందుకని ఒక స్త్రీ యొక్క వలువని వాడు వలసలేకపోయాడు స్త్రీ చీరను లాగేంత శక్తి లేని బలహీనుడైపోయాడా ఎందుకనంటే అది వస్త్రమైతే వాడు లాగేవాడు అది వస్త్రం కాదు వస్త్ర రూపంలో ఉన్న వాసుదేవుడు అది వసన రూపు భయ శ్యామ వసన రూపు భయ శ్యామ కాబట్టి ఆ వస్త్రూపంలోనే చేరిపోయాడట ఇంకేం చేయగలడ చెప్పండి వాసుదేవుణ్ణి ఏడ్చగలడా సునేరి మైని ఇటువంటి అద్భుతాలు ఎన్నో విన్నాం అందుకని శరణం చివరగా లాస్ట్ ప్లీజ్ చూసుకోండి ఒకసారి శ్లోకం శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత భవాబ్ధి పోత సంసారం అబ్ది అంటే సముద్రం ఈ సంసార సముద్రాన్ని దాటించడానికి పోత నౌక నావ అయినటువంటి వాడు కాబట్టి సముద్రం ఎంత లోతైన ఎంత విశాలమైన నావలో కూర్చున్న మనం ఎట్లాగైతే హాయిగా తీరానికి చేరిపోతామో అట్లా మనల్ని తీరం చేర్చేటువంటి వాడు ఈ సంసారాబ్దిని అది భవాబ్ది సంసారాబ్ది కాబట్టి సంసారం అనేటువంటి సాగరాన్ని దాటించేటువంటి నౌక పరమేశ్వరుడు కాబట్టి మనం ఈ సంసార సాగరాన్ని దాటాలి ఈ దుఃఖాన్ని దాటాలి ఇది అమోఘమైనటువంటి అద్భుతమైనటువంటి దుఃఖం ఇది సామాన్యమైనటువంటిది కాదు జన్మ జన్మలుగా అనుభవిస్తూ వచ్చాం ఈ సముద్రాన్ని దాటాలంటే మనకు ఒక నౌక అవసరము ఆ నౌక సాక్షాత్ భగవంతుడే నమ్మిన వారికి చల్లనియానము నడిచేవారికి విలువైన తీరాము సంసార జలలో జ్ఞానమెవ ధన్యముని త్రోవ కాబట్టి జ్ఞానం అనేటువంటిది పరమేశ్వరుడికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో ఈ జ్ఞానం అనేటువంటి నావ ఎక్కినటువంటి వాడు తప్పకుండా సంసారాన్ని దాటేస్తాడు అది కాకపోతే ఒకటి నమ్మి చెడ్డవాళ్లు లేరు నమ్మక నుంచి చెడిపోతారు సందే. కౌంతేయ ప్రతి భక్త ప్రణశ్ భగవద్గీతలో ఎంతో ఉంది ఎంతో చెప్పాను నేను రెండు వందల గీత మీద కానీ ఆ సెంటెన్స్ అనగానే నా గుండె కరిగిపోద్ది కౌంతేయ ప్రతిజానీహి ఏ కౌంతేయ కుంతే కుమారా అర్జున ప్రతిజాని హి ప్రతిజ్ఞను చేసి చెప్పాయి ప్రపంచానికి ఏమని ఏమని నా మే భక్త ప్రణశ్యతి మే భక్త న ప్రణశ్యతి నా భక్తుడు ఎప్పుడు నశించడు సంశయాత్మ వినశ్యతి సందేహాల మధ్య కొట్టుమిట్టాడేటువంటి వాడు నశించిపోతాడేమో గాని నా భక్తుడు ఎప్పుడు నశించడని ప్రతిజ్ఞ చేసి చెప్పు ఈ ప్రపంచానికి నమ్మిన వారికి చల్లనియానము నమ్మిన వారికి చల్లనియానము నడిచేవారికి విలువైన నెలవైన తీరాము జ్ఞానమె త్రోవ సంసార జలమెనావ ధన్యమునీ త్రోవ కాబట్టి ఈ సంసార సముద్రాన్ని దాటించడానికి భవాబ్ది పోతా ఒక నౌకలాగా పరమేశ్వరుడున్నాడు గనక ఆయన్ని నమ్ముకొని మనం తరించిపోవడమే ఇక్కడికి మొదటి శ్లోకం అయింది ఈ రోజు ఇంట్రడక్షను ఫస్ట్ శ్లోకా చూచాం ఇక సెకండ్ శ్లోకా చూడండి నేను ఓకే నేను చదువుతాను మీరు చూడండి ఈవెనింగ్ కామెంట్ చేస్తాను సంసార సాగర విశాల కరాళ్ళ కామా నగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్ ఆచార్యవారి పాద ప్రయోగం సంసార సాగర విశాళ కరాళ కామ నక్ర గ్రహ నిగ్రహ విగ్రహ మగ్నస్ రాగలసూర్మి నిపీ లక్ష్మీ నృసింహ మమే కరావలంబం లక్ష్మీ నృసింహ హే లక్ష్మీ నృసింహస్వామి ఎందుకంటే అమ్మవారితో కలిసి దర్శనమిచ్చాడు గనక లక్ష్మీ నృసింహస్వామి మమ దేహి కరావలంబం ఇది ఒక అద్భుతమైన పద కరావలంబం అంటే ఏంటంటే కర అంటే చెయ్యి అవలంబ అంటే ఆధారం అవలంబ అంటే ఆధారం కరావలంబం అంటే కర్ర అవలంబ ఇది కర అవలంబం కరావలంబం అంటే ఆధారం ఆధారం అంటే ఊత ఆధారం అంటే ఊత కర అంటే చెయ్యి కరావలంబం అంటే చేయూత అర్థమవుతుంది అది చేయూత అంటే నాకు చేయూత నిమ్ము అని పరమేశ్వరుని ప్రార్థించడం ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది ఆయన ఫస్ట్ శ్లోకంలో లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని అన్నాడు ఇప్పుడు సెకండ్ శ్లోకం నుంచి చూడండి పన్నెండో శ్లోకం వరకు అనుకుంటాడు ఒకసారి పన్నెండో శ్లోకం చూడండి పన్నెండో శ్లోకం వరకు కరావలంబమే అంటే సంసారతో సంసారంతో కరావలంబం ఈ సంసారంలో నేను మునిగిపోతూ ఉన్నా కరావలంబం మమ దేహి నాకు నీ చేయూత నివ్వు అనడం పన్నెండో శ్లోకం దగ్గర వరకు ఇప్పుడు సెకండ్ శ్లోక చదిండి సంసార అన్నాడు కదా థర్డ్ శ్లోక సంసార ఫోర్త్ శ్లోక సంసార ఇట్లా పన్నెండో శ్లోకం వరకు సంసారే వస్తుంది మీరు చాలా సంతోషపడిపోతారబ్బా మనం ఇక్కడికి వచ్చినా కూడా అది వదలడం లేదు మనల్ని హా స్వామి స్వామిజీ దగ్గర కూర్చున్నా మన సంసారం కాబట్టి ఎందుకంటే అది ఎంతవరకు వస్తుందో లాగి లాగి లాగి లాగి లాగి పన్నెండో శ్లోకం దగ్గర దాన్ని కట్ చేసి సరేనా ఇంకా ఆ తరువాత మీరు ఇళ్లకు కూడా పోనవసరం లేదు పోతే పోండి నాకేం బాధలేదు ఏమి కాబట్టి ఈ సంసారం ఎట్లా బంధిస్తూ ఉందో ఈ పన్నెండు శ్లోకాల చూస్తాం ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఏం ఎందుకంటే అందమైనటువంటి అర్థవంతమైనటువంటి భావనమైనటువంటి శ్లోకాలు ఇందులో ఉన్నాయి సాయంత్రం నుంచి అవి చూస్తాం ఇంకా మనకు ఉండేది మూడు రోజులే కనుక మూడు రోజుల్లో కంప్లీట్ చేస్తాను థ్యాంక్ యూ ఓ పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యం శాంతి శాంతి శా